ఓకే రైట్ శ్రావణ్ స్టార్టింగ్ ప్రే చేసి వాక్యం మన పాట పాడు శ్రవణ్ నేను వాక్యం షేర్ చేసుకుంటా దీపశిస్తారు కూడా ఒక పాట సిద్ధపడతాను శుద్ధం ప్రభావ పరిశుద్ధరా చేసి ఆ గొప్ప మీకు వందనాలు ప్రభా యసు క్రైస్తవ నామం బట్టి దేవా ఆన్లైన్ ప్రార్థనలు కూడి ఉన్నాం ప్రభావ ప్రార్థన మీరు ఆలకించండి రానయన బిడ్డలని త్వరగా రప్పించండి ప్రభు మీ నామం మహిమార్థమే దేవా ఎంతో లేని ధన్యత భాగ్యం ప్రభావ మీరు మాకిచ్చే దేవా అయ్యా మీ సన్నిధిలో ప్రభావ నేను మహిమ పరచడానికే గణపరచడానికే దేవ ఇచ్చిన ధన్యత భాగ్యం ప్రభ తుది వరకు ప్రభా కోల్పోకుండా పరిశుద్ధతలో నడిపింపబడుతూ కాపాడబడుతూ రాజా ఎన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు శోధనలు ప్రభ వెంటాడుతున్న గాని మీ నామం కొరకై ప్రభ మీ నామం మహిమార్థం కొరకై ప్రభ ప్రాయసపడుతున్న ప్రతి బిడ్డని ప్రభ మీరు ముందుకు నడిపించండి వి సేవ చేయాలా కొంచెమే సమయం ఉంది ప్రభ మాకు దేవ మీ పశుదత్తులు నడవడానికైనా కానీ ప్రభా అనేకులను మీ చెంతకి మీ యొక్క వెలుగు మయంలోకి నడిపించడానికై ప్రభావ ఏ ఒక్క సమయం కూడా వృధా చేయకుండా ప్రభా మీ నామంని మహమరచడానికి గణపరచడానికై ఓ ప్రభావం ముందుకు నడిపింపబడేలా ఉన్నా మీ యొక్క అద్భుత కార్యాలను జరిపించుకుంటూ దేవ ఆత్మాభిషేకంతో అగ్ని అభిషేకంతో మీ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా డిమోన్ స్పిరిట్స్ మీరు బంధించండి ప్రభా డెవిల్ స్పిరిట్స్ మీరు కాల్చివేయండి ప్రభా ఏసుక్రీస్తు నామంలో రాజా మా మార్గాలన్నీ కూడా సఫలం అవ్వాల ప్రభావం దేవ మీకు ఇంత లెక్కలేనని వందనాల ప్రభావం మీరే మహిం పొంది ప్రభావం మీరే తోడుగా నీడగా ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రారంభించడం తయారు ఆమె శ్రేష్టా దేశాదా ఉండేదం ప్రభుత్వ నిత్యము రొక దేశముతమం అమర దేశమతీ ఉత్తమము పరలో ఒక దేశము ఉత్తమం అమర దేశమతి ఉత్తమం వెళ్ళే ప్రభుత్వ నిత్యము శ్రేష్ట దిశ నిజము ఉండినము ప్రభుతోనే నిత్యము తండ్రి కోరికాయ మనకొక్క రాజ్యమివా లోకా సృష్టికృతము ఏర్పాటైనా పట్టణం తండ్రి కోరికాయ మనకొక్క రాజ్యమివా లోకా సృష్టికృతము పట్టణం వెళ్ళేదం శ్రేష్ట దిశం ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దిశం నిజము ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందం ప్రభు సమానముగా మనముండేదామచట ప్రభుని చూచెదము aananda mundedamu prabhu samalamga <laughs> manam undedhamachata velledam shrishta disham nijamu undedam prabhutane nityalo velleda shrishta disham nijamu undedam prabhutane nityalo Para loka desham untamu, amana desham ati untamu. paralokadesham antamam alladesham <laughs> ati uttamam naladam shreshthadesham nijam undedam prabhu to ne nityam veladam shreshthadesham nijam undedam prabhu to ne nityam పాపమనే నిద్రలో మునిగి ఉన్న నీవు రక్షణనే సిలువలో తేలకుండినా పాపమనే నిద్రలో మునిగి ఉన్న నీవు రక్షణనే సిలువలో తేలకుండినా జీవితం వ్యర్థము అంత్యము నాశనము జీవితం వ్యర్థము అంత్యము నాశనము మేలుకో మేలుకో మేలుకో సోదరాదరి జీవితము సరిదిద్దుకో మేలుకొని జీవితము సరిదిద్దుకో శాపమనే భారములో ములుగుచున్న నీవు జీవమనే ముద్రలో బ్రతకకుండినా శాపమనే భారములో ములుగుచున్న నీవు జీవమనే ముద్రలో బ్రతకకుండినా మరణము తప్పదు మోక్షము దొరకదు మరణము తప్పదు మోక్షము దొరకదు మెలుకో మేలుకో మేలుకో సోదరా సోదరి మేలుకొని జీవితము సరిదిద్దుకో మేలుకొని జీవితము సరిదిద్దుకో చీకటనే అపవాదికి దాపు చేరుతూ వెలుగు అనే ప్రభు వేసిని మరుగుపరిచిన చీకటనే అపవాదికి దాపు చేరుతూ వెలుగు అనే ప్రభు ఏసిని మరుగుపరిచిన మహిమగా మారవు మహిమ రాజ్యం చేరవు మహిమగా మారవు మహిమ రాజ్యం చేరవు మేలుకో మేలుకో మేలుకో సోదరా సోదరి మేలుకొని జీవితము సరిదిద్దుకో మేలుకొని జీవితము సరిదిద్దుకో ఈ లోకం నీది కాదు నీటి పౌరుడా పరలోకం నీ కొరకు వేచి ఉన్నది ఈ లోకం నీది కాదు నీటి పౌరుడా పరలోకం నీ కొరకు వేచి ఉన్నది అందుకో ఇవి కో యేసుని అందుకో ఇది నీ అత్తుకో యేసుని మెలుకో మెలుకో మెలుకో సోదరా సోదరి మెలుకోని జీవితము సరిదిద్దుకో మెలుకోని జీవితము సరిదిద్దుకో మెలుకో మెలుకో మెలుకో సోదరా సోదరి మెలుకోని జీవితము సరిదిద్దుకో శ్రావణ్ శ్రావణ్ సరే సార్ ప్రార్థన చేసి చిన్నగా వాక్యం చూస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం వల్ల తండ్రి జీవాధిపతి సర్వశక్తి సంప్రూణానికి వంగలిస్త గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రమూలు కాచి కాపాడి మీకు నూతన దీని దాన్ని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకుంటుంది అయినా నీకే కృతజ్ఞతాశకులు చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాేశ్వరుని ఇక యుగంలో నీకే కలుగున్నా గొప్ప దేవ యొక్క మధ్య కనసంలోనైనా మీ సన్నిపునైనా మీరు మాతో మాట్లాడని ప్రభావ మామూలు బలపచ్చమని ప్రార్థిష్టమైన మీకే సమర్పించి ఊరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభావ మీరు అక్కడికి ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేర్తనే ప్రభు గొప్ప దేవ ఆ క ఆ సమయాల్లో ప్రభావ మేము ఏ నీటిగా ప్రభావం నీ కొరకు మేము ఈ రాజ్య స్థాపన కొరకు ప్రభావ మేము ఏ రీతికి ప్రభావం మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రతి విషయంలోనైనా మీకు అంగీకారంగా జీవించాల ఈ లోకం అంతా ప్రభావ నైనా నరకాని పోతున్న భయంకరంగా ప్రభావ మనుషులు పాపంగా జీవిస్తున్నారైనా నైనా విషయ వాళ్ళ పట్ల మీద చూపించమని ప్రార్థిస్తాను నేను మరి పత్తి పాపం మీ క్షీణించండి ప్రజలందరినీ ప్రభావ తీసుకొని రావాల ప్రభావం మీ వాక్యాన్ని బహుధైర్యంగా మేము ప్రకటించాల ప్రభావం అలాంటి అలాంటి కృపాభాగ్యం మాకు అందరికి కనిగించండి పర్షదాత్మాగ్ఞాన్ని అభిషేకాన్ని మాకు కనిగించింది మీ వాక్యాన్ని ప్రభావ ప్రపంచం అంతా వ్యాపింపజేయాలి ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తేనే అక్కడికి వెళ్ళి ప్రభావ మీ వాక్యని ప్రకటించాలో ప్రభావ దేని విషయంలో ధైర్యంగా విశ్వాసంలో మీ ముందుకు సహాయపడండి పరిశుభ్ర దాంతో నడిపింపు మాకు అనుగ్రహించడం అంత ఆదిష్టమైన గొప్పదేవా వాక్యం మీద ధ్యానించబోతుంది గొప్ప మీరు మాకు మాట్లాడండి మా హృదయాలు చేయండి మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావాటి నుంచి మా పెద్దలు ఒప్పుకొని పిలిచిపెట్టాలా మీకు కనికీరం పొందాలా మీ కృపల్ని జీవించాలా ప్రభావ యదార్థితో పరిశులతో ప్రభావ నిన్ను మలుస్తూ దీన్ని సేవించి బెల్లగను తయారు చేయను లేకపోతే వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవించేసి వెళ్ళగ తయారు చేయడం ఈ ఆరధలో పాల్గొన్న ప్రదేశం అందరినీ రాశయించండి పెంకులందరూ నడిపించమని ఓ ప్రభ మీరు మాతో మాట్లాడండి పరిశుదాత్మ దేవ మరుదేవులు కూడా మనం ప్రార్థిస్తున్నాం మీరు అమరగంలోని ముందు బలపరించండి వాక్యం నడిపించి ఓ ప్రభావ మీరు మరుదేలోని మాట్లాడమని వేస్తూ కేస్తూ పరిశుభ్రంగా ఉన్న ప్రార్థిస్తాం తండ్రియ దశలోకి రాసిన పత్రికల నుంచి ఒక వాక్యం మనము చూస్తున్నాము రెండో దేశంలోకి రాసిన పత్రిక రెండో దేశంలోకి రాసిన పత్రిక లో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఆయన రాకడ సమయంలో ఏ రీతిగా మనుషులు జీవిస్తారు అబద్ధ బోధలు ఏ రీతిగా అవి ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోతాయి ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మనం చూసినాము అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చాయని తెలుసుకోమన్నాడు పతి దశలో మనం తెలుసుకోవాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అవి తెలుసుకోవాలంటే ప్రభు సన్నిధిలో మనం గడపాలా ఆయన వాక్యం పట్ల మనకు వీరేత కలిగి ఉండాలా కనిపెట్టుకోవాలా ప్రతి దశలో అవన్నీ మనం తెలుసుకోవాలా ఎందుకంటే ఏ కాలంలో ఏం జరగబోతుంది అవన్నీ తప్పక మనకు అవి ప్రభు కాబట్టి ఆ సమయంలో ఎన్నో కాలాలు గడిచిపోయింది ఈ లోకంలో కానీ ప్రతి కాలంలో దేవుని బిడ్డలు ఉన్నారు ప్రతి సీజ దశలో కూడా ఇప్పుడు మన కాలంలో మనం ఉన్నాం మనకు ముందు తరంలో కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలు కాబట్టి అట్లా కొంత కొంత కాలం నుంచి అనాది కాలం నుంచి ఈ రోజు కూడా ఎన్నో కాలాలు గడిచిపోయినాయి ఎన్నో తరాలు గడిచిపోయినాయి కానీ ప్రతి తన బిడ్డలను ఆయన ఏర్పరచుకొని ఆయన బిడ్డలను రక్షించుకున్నాడు ఆ తరంలో కొంతమందిని వాళ్ళు రక్షించుకున్నారు పరిశుధాత్మ కార్యం జరిగింది అక్కడ ఎందుకంటే దేవుని ఆత్మ రీతి నడిపించింది ఎంతో రక్షించుకున్నారు ఏ రీతిగా వాళ్ళు దేవుని సువార్త ప్రకటించినారు వాళ్ళ జీవితాల్లో సంపూర్ణంగా త్యాగం చేసుకొని అనేకులకు ప్రభుని చూపించగలిగినారు వాళ్ళు వాళ్ళ తరంలో వాళ్ళ కాలంలో వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు అనేకులు నడిపించగలిగినారు కాబట్టి ఆ సమయంలో ఏ రీతిగా వాళ్ళు అలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి ప్రతిదీ వాళ్ళు తెలుసుకొని ప్రభులో అనేకులు ప్రభు చెంత నడిపించగలిగినారు అనేకులు వారిని కూడా ఆదరించి శ్రమల నుంచి విజయం పొందాలనేది వాళ్ళు ఆ రీతిగా ప్రకటించి ప్రభు చెంత కాబట్టి మనం ఉంటుంది కూడా శ్రమల కాలమే అపాయకరమైన కాలంలో డేంజర్స్ జోన్ లో మనం ఉన్నాం కదా చాలా ప్రమాదకమైన కాలాలు అన్నట్టు ఎందుకంటే దుష్టుడు విజృంభించి పనిచేస్తున్నాడు వాడు వాడంతట వాడు ఎంత భయంకరంగా వాడు పనిచేస్తున్నాడు వాడుకు అపవాదికి సమయం కొంచెమేమని తెలుసుకొని బహుక్రోధం గల వాడై దిగి వచ్చిన మనం చూస్తాం ప్రకటన గంధంలో కాబట్టి వాడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు వాడు విజృంభించి సమయం కొంచమే వాడికి ఎందుకంటే వాడు శాశ్వతంగా నరకానికి నరకంలో పోబోతున్నాడు వాడు అగ్నిగుండంలో కాబట్టి వాడు విజృంభించి పని చేసుకుంటూ పోతున్నాడు వాడు అనేకులను వాడు వాడు సైన్యాన్ని స్థిరపరచుకుంటున్నాడు అబద్ధ బోధకులని ఎందుకంటే అనేకులు మోసగించాలని కాబట్టి అలాంటి మోసకరమైన కాలంలో ఉంటున్నప్పుడు మనం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలా ఏ రీతిగా మనం తెలుసుకోవాలా అనే విషయము మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రభుకు అది తెలుసు సమస్తం కాబట్టి సమస్తం బయలుపరిచేవాడు కూడా ఆయనే కాబట్టి వాటి అన్నిటి మనం తెలుసుకోవాలా మను నిలకడగా ఉండాల చివరి కాలంలో ఎందుకంటే అందరు విశ్వాసం పరీక్షించే టైం అన్నట్టేది కదా మన విశ్వాసం పరీక్షించబడే టైం పరీక్షించబడే టైంలో అప్పుడు ఏమవుతుంది ఆ పరీక్షకు మనం నిలబడాలా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా ఇంతకాలం మనం నమ్మిన వాక్యం ఇంతకాలం ప్రభు మనకి విషయాలు చూపించిండు వాటన్నిటి విషయంలో మనము బహు ధైర్యం కలిగి మనం ఉండాలా ఏదో సేవ చేసుకుంటూ పోతూ ప్రాణాలు పడతూ ప్రార్థన చేసుకుంటూ పోయేది కాదు సేవనే అది కానీ ఎలాంటి సమ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొని నిలబడి అనేకులు నిలబెట్టాలా అది విశ్వాసం అన్నట్టు కాబట్టి అది ఎంతో ముఖ్యమైనది ప్రార్థన చేసేది సేవ చేసుకుని పోయింది ఒక అయితే శ్రమల కాలంలో నువ్వు సంఘాన్ని స్థిరపరిచేది ఒక అది ఒక ఎత్తు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ లీడర్ నువ్వు నిలబడితే కానీ అనేకులు నిలబడగలరు కదా కాబట్టి అనేకులు నిలబడాలా అంటే నువ్వు నిలబడాలా కాబట్టి మనము ప్రభు కొరకు రోషం కలిగి నిలబడాలా ప్రతి శ్రమల నుంచి ఎట్ట దప్పించుకోవాలంటే మను శ్రమల గుండా పోతే గాని మనం ఆ అనుభవం మనకు తెలియదు అన్నట్టు శ్రమల గుండా పోయే వాడికి సమస్తం తెలుస్తుంది ఎందుకంటే శ్రమలో రుచికి వచ్చినా కాబట్టి అనేకులు ఎందుకు శ్రమల గుండా ఎందు పోకపోకుండా పోకుండా శ్రమ వచ్చినప్పుడు ఎందుకు అమాంతంగా వాళ్ళు కొట్టుకోపోతారు అంటే శ్రమ అంటే భయం లేదు ఇంతకాలం శ్రమ లేదు వాళ్ళకి దేవుడు సుఖానుభవించిండో ఎంతో మంచిగా ఇచ్చిండో కానీ ఒక సమయంలో నీ విశ్వాసం పరీక్షింపబడాలా ఎందుకంటే ఇంతకాలం బాగానే జీవించిన నువ్వు కానీ ఈ చివరి కాలంలో నా కొరకు నువ్వు ఎట్ట అనేది అక్కడ మనం చూ చూస్తూ ఉంటాం అందుకు మనము మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలా ఇప్పుడున్న విశ్వాసం మనకు సరిపోదు కదా కదా కాదు సరిపోదు అన్నట్టు ఆయన కొరకు మనం అనుభవించాలని వాక్యం కాబట్టి శ్రమల కాలంలో ఉంటున్న ఏ రీతిగా ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలా మరియు ముఖ్యంగా ఆయన వాక్యాన్ని ప్రకటించాలా అనేకులకి ఎంతో నశించిపోతున్నారు ఈ లోకంలో కాబట్టి నాగటిపై చేయేసిన వాడు వెనుక తిరిగి చూస్తుందా కదా కాబట్టి మనకు దేవుడు పొలం ఇచ్చిండు మనకు సేవా పొలం ఇచ్చిండు ఆ పొలములను దున్నుకుంటూ మనం విత్తనాలు వేసుకుంటూ పోతూనే ఉండాలా ఎవడి నాగలు వాడిదే కాబట్టి చివరి కాలం ఉంటున్నప్పుడు నాగటిపై మనం చెయ్యి వేసినాం కాబట్టి మనం దున్నుకుంటూ సాగిపోతూనే ఉండాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక దశ నుంచి ఒక దశకి దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు కదా ఇంతకాలం నుంచి ఒక దశలో రక్షణ తర్వాత విశ్వాస జీవితం తర్వాత సేవా జీవితం అక్కడి నుంచి ఇంకా ఎన్నో లెవెల్స్ ఉన్నాయి మనకి ఇంకా ఉన్నత స్థితికి ఆయన సేవలో ఆ లెవెల్ కి మనం నడిపించబడాలంటే అంతే కదా మొదటి తరగతి అయిపోయినాక రెండో తరగతి మూడు నాలుగు ఐదు అట్లా అట్లనే ఒకటి అయిపోయింది ఒకటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఆత్మీయ జీవితం కూడా మనం అట్లా ఎదిగితే కానీ ఈ సమాప్తిలో జరుగుతున్న విషయాల పట్ల కానీ మనకు అవగాహన ఉండదు ప్రభు మనకు బయలుపరచడు రీతిగా కాబట్టి ప్రతిదీ ఆ లెవెల్ కి మనం ఎదిగితే గాని మనకు తేడగా కనిపించు కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా సంఘాన్ని స్థిరపరిచి ఇప్పుడు ఆదివాస సంఘం మనం చూస్తాం అపోస్తుల కార్యంలో వాళ్ళ కాలంలో ఏ రీతిగా వాళ్ళు సంఘాలని స్థిరపరిచినారు అన్ని ఎట్లా సువార్త ప్రకటించినారు శిష్యులు మనుషులు ఎట్లా దృఢపరిచినారు చూడండి శిష్యులు వాళ్ళ వాళ్ళ మనుషులు దృఢపరిచినారు ఎందుకంటే వాళ్ళు పొందుతున్న శ్రమంలో ఎంతో మంది శ్రమలకు భయపడి వెనక తిరిగిన వాళ్ళు ఉన్నారు అపోస్తుల కార్యాలని చూస్తే ఎంతో మంది విశ్వాసం పెట్టిన వాళ్ళు ఉన్నారో తర్వాత విశ్వాసం నుంచి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు వచ్చింది ఈ శ్రమలని చూడండి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆదిమ సంఘము కూడా శ్రమల గుండనే పోయింది ఎందుకంటే శ్రమల గుండా పోయినా కానీ వాళ్ళు సేవ మటు ఆపలే సువార్త ప్రకటించడం మానలేదన్నట్టు నీకు ఎంత శ్రమ ఉన్నా నీ శరీరంలో బలహీత ఉన్నా కానీ నీ శరీరంలో శ్రమ ఉన్నా సువార్త పని చేయాలా అనే విషయం చెప్తుంది కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా మనం విశ్వాసం విశ్వాసాన్ని కాపాడుకోవాలా కాబట్టి ఇక్కడ ఉందే రాసింది చూడండి సవోదరులారా ప్రభుత్వం ఇప్పుడే వచ్చినట్టు ఆత్మ వల్ల మాట వల్ల మీ యొద్ధ మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వల్ల ఆయనను ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్లని బెదరుకుండ మన ప్రభు అయిన రాకడను బట్టి ఆయన మనము ఆయన యొక్క కూడుకున్న బట్టి మిమ్మల్ని వేడుకొని అంటే ఒక చూసిన చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనం కూడా రాకడ త్వరగందని కానీ ఆయన రాకడ త్వరగందన్నప్పుడు ఏ రీతిగా ఆయన రాకడ సమయంలో జరుగుతుంది ఏ రీతిగా మనుషులు సిద్ధపడాలా ఏ రీతిగా మనుషులను హెచ్చరించాలా అనేది విషయాలు వాళ్ళు చెప్పరు ఎందుకంటే దేవుని రాక దొరక ఉంది మీరు ఎత్తబడే సంఘానికి సిద్ధపడాలా కాబట్టి మీరు త్వర డిసిషన్ తీసుకోవాలా లక్ష్యం తీసుకోవాలా తర్వాత వాసం పొందుకోవాలా చేసుకోవాలా ఈ రీతిగా బలవంతం పెడతాను కాబట్టి ఇది బలవంతంగా జబర్దస్త్ చేసేది కాదు ఈ రోజు ప్రపంచంలో అక్కడనే దొరుకుతుంది మీరు ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మీరు మా సంఘాలకు వస్తున్నారు తర్వాత ఎంతో మంది కానీ మీరందరూ ఎత్తపడాలంటే మీరు మరి ఖచ్చితంగా మాంసం పొందాలా మీరు ప్రాబ్లం కొన్ని జబర్దస్త్తోని బలవంతంతో మనుషుల్ని నడిపిస్తుంది తర్వాత వాడు యథావిధిగా లోపల జీవిస్తా ఉన్నాడు ఎందుకంటే మార్కింగ్ వాళ్ళకి అవసరం అన్నట్టు ఎందుకంటే మేజర్ మేజర్మెంట్ అవసరం అన్నట్టు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎక్కువ కావాలా పీపుల్స్ ఎక్కువ జనాలు కావాలా కాబట్టి ఆ రీతిగా వాళ్ళు మనుషులు చేస్తూ ఉన్నారు కానీ అది జాగ్రత్తగా మనం పరిశీలించాలా ఎందుకంటే ఆ సూచనలు కూడా పౌలు చెప్తుంది ఇక్కడ మొదట ఏం జరుగుతుందో భ్రష్టత్వం సంభవిస్తుంది నాశన పుత్రుడు పాప పురుషుడు ఆ దినం రాదు ఆల్రెడీ రెండు వేల చెప్పబడింది అంట కాబట్టి అది సూచనంటూ కాబట్టి ఎట్లాంటి సూచనలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మనం జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన దగ్గరలో ఉన్నాడు ద్వారం దగ్గర ఉన్న ఆయన ఆయన ఆ రీతికి మనుషులు కనివింపగలగాల ఆ రీతి వాళ్ళు ప్రకటించాలా కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లా ఉందంటే మోసంతోనే ఉందన్నట్టు కాబట్టి క్రైస్తవ సంఘంలో కూడా మోసం ఉంది ఎందుకంటే మోసాన్ని ప్రకటిస్తున్నారు ఎందుకంటే వాడు ఎక్కడు ఉండడు వాడు అన్నిలు వచ్చి నువ్వు అబద్ధం అని చెప్తే విశ్వాసం నమ్ముతారా నమ్మరు ఎందుకంటే పాస్టర్నే వాడు ఏర్పరచుకుంటాడు అబద్ధ బోధకుల లాగా పాస్టర్ ద్వారానే కాంగ్రిగేషన్ మోసగిస్తున్నాడు ఈ రోజు జరుగుతుంది అది కాబట్టి అలాంటి మోసంలో ఉన్న వాళ్ళని మనం ఎట్లా వాళ్ళని ప్రభుత్వం దేవుని వాక్యం ప్రకటించాలా సత్యాన్ని చూపించాలా వాళ్ళకి వాక్యము ఉన్నదన్నట్టు మనం మనం ఏం చేయాలి చూపించాలా ఆ రీతికి చూపిస్తేనే కానీ మనం ప్రభుత్వం కనీకుని అడిగించగలం అయితే సరే ఈ కిందంతా మనం చూస్తే మనం ఇవన్నీ మనకి చాలా విషయాలు ఇక్కడ కాబట్టి పత్తి విషయంలో ఒకటి ఏంటంటే ఆరో వచనంలో వాడు వాడు తన సొంత కాలం ముందు అడ్డగించినది ఏదో అది మీకు తిరుగుతుందంటే పాత నిబంధన కాలంలో మిఖాయిల్ దూర సైతాన్ని అడ్డగించండు అది మనకు తెలిసని కాబట్టి ఈ చివరి కాలంలో క్రొత్త నిబంధనలు ఉన్నప్పుడు మికాయల దూత రాడు ఇప్పుడు దూతలాగా నువ్వే యుద్ధ శూరులు లాగా సైతాన్ని అడ్డగించాలా ఎందుకంటే మనుషులు మోసగిస్తున్నవాడు ప్రపంచం అంతా కాబట్టి వాడు మోసాన్ని నువ్వు అడ్డుకోవాలా నువ్వు నిలబడగలవా మనం ఆ రీతిగా యుద్ధంలో యుద్ధంలో గెలవాలంటే యుద్ధ వీరు నిలబడాలా యుద్ధంలో మొదటి పంక్తులు నిలబడాలా ఎందుకంటే మొదటి పంక్తులనే విశేషమైన యుద్ధ వీరులు ఉంటారు బాగా యుద్ధంలో అనుభవశాలులు ఉంటారు మొదటి మొదటి వరుసలో మిగతా ఆ వాళ్ళ స్థితిని బట్టి మెల్లమెల్లి వెనక పెడతాయి ఎందుకంటే స్టార్టింగ్ లో ఏమి తిరిగినటు పెడితే మొదటి స్థితే దెబ్బ వస్తుందంట అందుకే ఫస్ట్ మొదట ఏం చేస్తున్నా అంటే యుద్ధంలో అనుభవం ఉన్న ముందు పెడతారనట్టు కాబట్టి యుద్ధము మనం దేంతో చేస్తున్నాం ఎక్కడి నుంచి చేస్తున్నాం మన యుద్ధం ఆకాశ మండలి దురాత్మ సమూహంతో మన యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఈ యుద్ధంలో నువ్వు ఒక సైనికుల్లాగా ఉన్నావు కాబట్టి ఈ అబద్ధ బోధ ప్రపంచమంతా వాళ్ళు స్ప్రెడ్ చేస్తా ఉంటే సత్యాన్ని మనం ఎందుకు స్ప్రెడ్ స్ప్రెడ్ చేయాలా చేయలేకపోతున్నాం మనం వాడి పని వాడు చేసుకుంటూ పోతున్నాడు కానీ మనము మనం మన పని మనం చేస్తున్నామా చూడండి కోత విస్తారం ఉంది కానీ పని వాళ్ళ కుదుగునారు మనం ప్రవేశించిన కదా కోత ఎంతో విస్తారం ఉంది కానీ కోత బాగుంది కానీ వాడు కోతను వాడు కోస్తున్నాడు వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు వాడు సైతాన్ వాడు గురుగులేసి గోధుమల మధ్యలో మనుషులు మోసగించి మొత్తాన్ని గురుగులాగా తయారు చేస్తున్నాడు కాబట్టి విస్తారం ఉంది పంట వాడు చూసుకుంటాడు చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి చూడండి విస్తారంగా పంట ఉంది అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు విస్తారంగా ధనం ఒక ఎక్కడ పడిపోయింది అనుకుంటుంది దొంగ ఏం చేస్తాడు ఎవరు లేని చూసి ఏం చేస్తాడు మొత్తం ఎంతగానో అంత దోసుకుంటాడు అన్నట్టు అంటే వాడికి అడ్డు అదుపు ఏం ఎందుకంటే అంత ఓపెన్ గా ఉంది కదా అడ్డు అదుపు ఏది లేదు కోత అయితే విస్తారంగా ఉంది దానికి దానికి అడ్డు అదుపు ఎందుకంటే దాని చుట్టూ ప్రొటెక్షన్ లేదు కానీ విస్తారం కోత కాబట్టి అలాంటి కోత నువ్వు కొయ్యాలంటే ఆ కోతకు మొట్టమొదటి కంచె అవసరం కానీ కంచె లేదు అక్కడ అందుకు దుష్టుడు విజృంభించి వాళ్ళ మీద పడి వాళ్ళు మోసగిస్తూ వాడు ఉయుక్తులకు లాక్కొని నరకాన్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉంది వాక్యం కాబట్టి వాడిని అడ్డగించాలా వాడిని అడ్డగించాలంటే నువ్వు వాడికి ఎదురుగా నిలబడాలా వాడిని ఎదుగునే వస్తాడు ఎందుకంటే మనం ప్రధానంగా మనం చూసినాం పైన లో పైనోధ్యాయంలో మొదటి వచ్చిన చూసినా మనం ఘట ఆ స్త్రీ ఎదుట ఉంది కానీ ఆ శిష్యుడు మింగాలని కాబట్టి వాడు ఎదుటో వాడు మన కాబట్టి మనతో యుద్ధం చేస్తాడు వాడు కానీ వాడు గెలవలేడు ఎందుకంటే మికాయలతో గెలిచింది వాడు గెలవలే మికాయలు కోల్తే వాడు తల రెండుగా అయింది తల అయింది గాయమైంది వాడు వాడు అంతా భయంకరంగా తోసేసాడు పై నుంచి కిందికి పరలో కొంచెం కింద దోసేసిన వాడు వాడు గాయంతోనే ఉన్నాడు వాడు పగ తీర్చడానికి ఉన్నాడు వాడు మనల్ని ఏం చేయలేడు కానీ దేవుని బిడల్ని పగ తీర్చుకోవడదు చిత్రవసర చేస్తున్నాడు వాడు దేవుని బిడ్డల్ని మోసంలో నడిపిస్తాడు వాడు అరీతిగా వాడు దేవుని మీద దేవుని మీద వాడు కోపాన్ని దేని బిడ్డల మీద వాడు మనల్ని ఏం చేయలేడు కానీ మన మన సహోదరులైన వాళ్ళ గొప్ప మీద వాడు కోపం చూపిస్తే వాడు విజయం నుంచి పనిచేసుకుంటూ పోతున్నాడు ఆ రీతిగా చేస్తుంటే కాబట్టి ఆ కోత విస్తారంగా ఉంది కానీ పనివాళ్ళు కానీ ఉంటే దాన్ని కాపాడేవాళ్ళు కోసేవాళ్ళు కదా కానీ పనివాళ్ళు లేరు కోత అయితే మంచిగా ఉంది కోత కానీ పనివాళ్ళు లేరు చూడండి నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు ఒక నువ్వు ఒక పది ఎకరాల పొలం వేసినావనుకో ఆ పొలం వేసినప్పుడు నువ్వేం చేస్తావు మంచిగా దాన్ని ఎంతగానో నువ్వు కాపాడు మంచిగా ఎదిగింది బాగా అయింది పురుగుబట్టి ఏం చేసినావు మొత్తం మంచి చేసేసి అంతా బాగా చేసినావు కానీ అది పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు పోయికి పోతే ఏమైంది క్రూరమ్మ పంట మీద పడి నాశనం చేస్తాయి తొదకు ఆ పంట పనికి రాకుండా పోతున్నట్టు కానీ కోసేవాళ్ళు ఆ టైంలో తగిన సమయంలో పంట కోసి మొత్తం సమకు చేంజ్ చేస్తాడు ఆ ధాన్యాన్ని మొత్తం పొట్టల్లో నింపుకుంటాడు అంటే జాగ్రత్తగా సేవ్ చేసుకుంటానట్టు ఏసేవు కనుక ఐదు సేవ చేసినట్టు ధనం చూడండి ఆ పంట కాబట్టి కోసేవాళ్ళు లేకపోతే ఏం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కోసే లేరు తక్కువ ఉన్నారు కాబట్టి వాడు చూడండి ఇప్పుడు ఒక ఒక మ్యాప్ మనం గీసిన అనుకో ఈ సైడ్ నుంచి దేవుళ్ళు సువార్త పోతా ఉంది ఒక సైడ్ వెళ్తుంది అనుకున్నాం లేకుంటే మధ్యలో వెళ్తుంది అనుకున్నాం సువార్త ఒక దేశంలో వెళ్తుంది అనుకున్నాం ఒక ఎన్నో ఒక వంద దేశాలు అనుకో వంద దేశాల్లో మధ్యలో కొంత సువార్త అందుతుంది ఆ చివర కొంత ఆ చివరి కొంత ఉంది కానీ ఈ చివర ఈ కొనాకి ఎవర లేరు కదా ఎవరు లేరు లేరు కాబట్టి ఏమవుతుందంటే అది వాడు ఎవరు లేని సమయం చూసి ఏం చేస్తారు దొంగ ఏం చేస్తాడు దోచుకుంటాడా లేదా దోచుకుంటాడు కాప కావలవాడు ఉంటే వాచ్మెన్ ఉంటే కావలి వాస్తుంటే లోపలికి వస్తాడు ఎవడన్నా ఇంటి లోపలికి రాలేడు కావలవాడు లేడు కాబట్టి అప్పుడు ఏమైతే దొంగ వచ్చేసి మొత్తం ఇల్లు అంతా దోచుకోబోతుంది జరుగుతుంది అది సైతాన్ని వాడు సమయం సక్కుందని చెప్పి ఎంతో మంది నరకాన్ని తీసిపోతున్న వాడు కానీ కోసేవారు లేరు ప్రొటెక్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేరు కావలి వాళ్ళలాగా లేరు అందుకు వాడు విజృంభించి పనిచేసుకుంటూ వాడు అబద్ధాన్ని విస్తరింపజేస్తున్నారు కోసే వాళ్ళు పొదువ ఉన్నారు కాబట్టి పంట కోసే ఉంటే ప్రతి స్థలంలో ఉంటే ఏమవుతుంది ఒక ఇప్పుడు మనం ఒక దేశంలో అనుకో ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం ఇండియాలో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రతి దేశానికి ఒకడు అనుకో ఒకడు ఒక నేషన్ అని వాక్యం కదా ఒకడొక దేశం ఉందనడు యాకోబు వైఎస్ఆబో ఆమె గర్భంలో ఉంటే టూ నేషన్స్ అని అక్కడ అంటే ఒక్కడొక దేశం అనుకో ఆ రీతిగా ప్రతి దేశంలో ఒక రక్షింపబడ్డ వాడు ఉంటే ఆ దేశాన్ని కాపాడుకుంటే సైతాన్ని ఆ రీతిగా విజృంభిస్తదా విజృంభించలేడు కదా వాడు ఇప్పుడు ఆ రీతిగా విజృంభించలేడు ఎందుకంటే అట్లా లేరన్నడు సేవ ఇప్పుడు అని మనం అనేక ప్రాంతాల్లో సువార్త లేని గ్రామాలకు సరే మన మీద గొప్ప పని చేస్తామని కాదు మనకు దేవుడు ఆ రీతిగా ప్రేరేపించడం మనం తీర్మానించుకున్నాం దీనికైనా రెడీ అని ఎందుకంటే పోతే విస్తారంగా ఉంది పని లేరు అక్కడ పని లేరు కానీ ఇక్కడి నుంచి పోవాలా లేదా ఇప్పుడు ఒక దేశ ఒక దేశంలో పని లేరు కానీ పని వాళ్ళు లేకపోతే వాళ్ళు పని ఆపుకుంటారా పని ఆపుకోరు కదా ఎక్కడో దేశం ఎక్కడో మాట్లాడుకొని ఎవరొక్కరు తీసుకొచ్చి పని చేయించుకుంటారు కానీ దేవుడు కూడా అంతే కదా అక్కడ ఎవరు లేరు కానీ మేము అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అంత భారం సేవ చేస్తే మనం అక్కడ పోవాల్సిన అవసరం లేదనట్టు కానీ దేవుడు ఎందుకు అట్లా పంపిస్తాడు ఒక ఇప్పుడు ఒక బ్రదర్ ఉన్నాడు మన మన కేబిపిఎం లో కొంత ఒక బ్రదర్ ఉన్నాడు మనకు పరిచయం అన్నట్టు ఆయన గుంటూరు జిల్లా అయింది గుంటూరు గుంటూరు నుంచి ఆదిలాబాద్ ఆ ట్రైబల్స్ ఏరియాల అడుగు ప్రాంతాలకు సువార్త చెప్తున్నాడు ఎక్కడ గుంటూరు ఎక్కడ ఆదిలాబాద్ చూడండి ఎక్కడ గుంటూరు ఉంది ఎక్కడ ఆదిలాబాద్ ఉంది అంటే ఆయన తీర్మానించుకునే దేవుడానికి దర్శనం ఇచ్చిండు ఒక బ్రదర్ ఉన్నాడు వైజాగ్ ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ చూడండి తీర్మానం అనమాట అదంతా ఎందుకంటే ఆ రీతిగా వాళ్ళు భారంగా కలిగి ఆ కొండ ప్రాంతాల్లో కఠినమైన సేవ అక్కడ అంత అనిల మధ్య చాలా భయంకరమైన చీక శక్తులు ఉంటాయి అయినా కానీ దేవుడు నిలబెట్టింది అక్కడ ఎందుకంటే ఆయనకు ఆశ ఉంది సువార్త చెప్పాలని ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వచ్చే దేవుడు మరి అక్కడ ఎవరు లేరంటారు సువార్థికులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు ఎందుకక్క నడిపిస్తుంటే ఆయన తెలుసు ఎవరిని అక్కడ నడిపించాలనే కాబట్టి తీర్మానం ఉన్నప్పుడు ఆయన ఎక్కడైనా అక్కడ ఉంటాడు చూడండి ఆ రీతిగా మనము చూడండి పోత ఇంత విస్తారంగా కానీ పని కొద్ది ఉన్నారు కానీ పని వాళ్ళు కావాలని మనం వేడుకోవాలా సేవకులు లేవాలా మనం ప్రార్థన చేయాలా తర్వాత సేవకు లేని వెళ్ళి సువార్త ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలా శిష్యులుగా అందుకు చేసుకో చెప్పిండు అది సీక్రెట్ అన్నట్టు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు తర్వాత నమ్మిన శిష్యులు చేయమన్నాడు ఇప్పుడు చేస్తలేరు నువ్వు నమ్మిన శిష్యులుగా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు గొప్ప సేవకులుగా తయారైపోయి ఆ ప్రాంతం అంత వాక్యను ఆ రీతిగా ప్రతి స్థలంలో శిష్యులాగా తయారైతే ఈ దేశం ఎప్పుడో రక్షణ పొందేది అవునట్లా కాదా చూడండి ఎందుకంటే శిష్యులుగా పను మొదటి చేస్తలేరు ఎవరో దేవుని సత్యం తెలుసుకున్న వాళ్ళు శిష్యులుగా తయారు కాబట్టి అలాంటి దశలో ఉన్నప్పుడు అలాంటి ఆ రీతి ఉంటే ఈరోజు ప్రపంచంలో ఎప్పుడో సో వార్త ప్రకటించబోలేదు ఎంతోమంది ప్రభులు తెలుసుకునే వాళ్ళు వాడు తెలుసు వాడు ఆ రీతి చేయలే ఎందుకంటే వాళ్ళ గురితాన్ని ఇచ్చిన వాడు వాడు మోసంలో నటించాడు కలిస్తా ఉంది ఎందుకంటే సత్యం బయలుపరిచే నీకుండా వాడు అడ్డగించింది వాడు కానీ వాడిని అడ్డగించే వాళ్ళు వాడు అడ్డగించితేనే కానీ వాడి మీద విజయం పొందితే కానీ వాడు వాడు నీకు అడ్డు రాడన నీకు ఏదైనా అడ్డుకు ఏం చేస్తా నువ్వు తీసేసుకుంటావా లేదా నీకు అడ్డం జరుగుతుంది దాన్ని ఏం చేస్తావు నువ్వు అట్టనే తట్టుకుంటూ పడుకుంటూ ముందు పోతావా పో కదా దాన్ని తీసేసుకుంటావు ఎందుకంటే నీ మార్గానికి అడ్డుగా ఉందన కాబట్టి ఈ రోజు ఆ రీతిగానే ఉంది ప్రపంచం అంతా కానీ ఆ మార్గంలో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా కానీ వాళ్ళ వాళ్ళ మార్పు హృదయాల మార్పు జంతులే అందుకు వాడు విద్యుడి నుంచి పనిచేసుకుంటూ పోతాం చివరి కాలంలో చూడండి అందుకు మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలని విషయం చెప్తుంది ఎందుకంటే మనం వెళ్ళాలా అనేక ప్రాంతాలకు వెళ్ళాలా పోత ఎంతో విస్తారం ఉంది పని లేరు వాడు దోసుకుంటుండడు పోత సైతాను దోచుకుంటున్న మనుషుల్ని దేవుని బిడని వాడు చేసి వాడు నరకాన్ని తీసుకెళ్తుంటే మన వాళ్ళు ఏం మనం మనం మనం ఏం చేస్తున్నాం మనం దేవుని సేవకులు ప్రపంచం అంతా పక్కాంతగాంచిన సేవకులు ఏం చేస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఏం చేస్తారు ఆ రీతికి సువార్థులు చెప్తున్నారు శిష్యులు కానీ వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు పోకపోయినా పోయే వాళ్ళని అది బోన్లేదు చూడండి వాళ్ళు బోరు పోయే వాళ్ళని పోనీరు అన్నట్టు వేసుకో చెప్పినా శాస్త్రుల పరిస్థితితో మీరు మీరు పర్లాక పోరు తర్వాత వాళ్ళు కూడా పోనీరు చూడండి అట్లుంటుందన్నట్టు ఎందుకంటే పాస్టుల గునుగోడు వాళ్ళు కానీ మనం అట్లుండం ప్రభు మనకి ఎట్లా నడిపిస్తే మనం అట్లా నడిపిస్తూ ఉంటాం మన మినిస్ట్రీలో మనం అందరూ సువార్థులుగా తయారీకి ఒకప్పుడు మతపరమైన జీవితంలో ఉంటుంది ఏదో ఆచారబద్ధంగా జీవిస్తుంది ఆదివారం చర్చిపోయి సోమవారం నుంచి మంచిగా ఉండాలా తర్వాత మళ్ళా యథావిధిగా జీవించాలా అట్లా ఉండే కానీ ఎప్పుడైతే మనకు దేవుడు సత్యని బయలుపరిడుో శిష్యులుగా తయారు చేయాలని ఒక బ్రదర్ ద్వారా మనకు బయలుపరచబడింది కదా బ్రదర్ ద్వారా మనకు బయలుపరచబడింది సో ఆయన మనకు ఆత్మీయ తండ్రి నేనైతే ధైర్యం చెప్తాను ఆత్మీయ తండ్రి ఎవరంటే చంద్రశేఖర్ ఎవరని చెప్తా మా గురువు ఎవరంటే ఆయననే చెప్తాను ఆయన దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా చాలా మంది అంటారు ఎప్పుడు నువ్వు బ్రదర్ పక్క నేను అంటుకుని ఉంటూ ఎవరికి అవకాశం ఏమని అని అంటూ ఉంటాను సరే నేను ఏమైనా అంటుకోనున్నంటే అవకాశం ఏంటో నువ్వు మాట్లాడొచ్చు కదా నువ్వు మాట్లాడొచ్చు నాకు ఆశ ఉంది ఆయన నుంచి నేర్చుకోవాలని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నా జీవితం మార్చుకుని ఇంకా నేను చాలా ఉంది ఇంకా నేర్చుకోవాలా నేను ఆయన ఆయన ఎట్లా ప్రభులు ఎంబడిస్తున్నా అట్లానే నేను కూడా ఎంబడించాలా ఒక కొంతమంది అన్నారు ఒకవేళ ఆయన నువ్వు ఆయన మోసపోతే నువ్వు నువ్వు ఆయన నమ్ముతున్న ఎప్పుడు ఒకవేళ ఆయన మోసపోతే నువ్వు కూడా మోసపోతావని అన్నవాళ్ళు కూడా ఉన్నారు మన గ్రూప్లో కానీ మనకు తెలిసి ప్రతి ఆత్మను వివేచించి కదా కాబట్టి ఏదో దేవుని సంబంధం లేదా ఏదో దేవుని సంబంధం కాదు వివేచించమన్నాడు చాలా ప్రభు కాబట్టి మనం వివేచిస్తున్నాం కదా కాలం చూడండి సత్యం తెలుసుకొని నేర్చుకున్న వాళ్ళు మళ్ళా ఉల్టా ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నట్టు సరే వాళ్ళని ఏ రీతిగానే మాట్లాడుకొని మనకు తెలుసు ఆ వాక్యం ఏందో చూడండి అందుకు మనం ప్రతి మనము జాగ్రత్తగా మనం పోవాలా ఎందుకంటే ఒకరి అవసరం కదా ఇప్పుడు మోసే ఐగుతుల నుంచి బయట తీసుకురావాలి ఇచ్చిపోయింది మరి మోసే అవసరం వచ్చిందా లేదా మోసే నడిపి అట్లనే మన గ్రూపులో కేవీపీఎం లో కూడా అన్న ద్వారా మన దేవుడు మన నడిపిస్తున్నాడు చూడు ఆయన ఒక ఆయన ఆయన ఒక విగ్రహం లాగా చేసుకోవద్దని అన్న కూడా ఉన్నారు చాలా మంది అయినా పర్లేదు విగ్రహం కాదు కదా ఎందుకంటే ఇప్పుడు పౌలు అన్నాడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నప్పుడు మీరు నన్ను అది విగ్రహ అంటే దాని అర్థం చేసుకుంటూ ఆయన సంపూర్ణంగా దేవుడు నింబడిస్తున్నాడు కాబట్టి అదే ఈయన సంపూర్ణంగా దేవుడు నింబడిస్తున్నాడు కాబట్టి ఈయన గి నేర్చుకోవాలా అనేది మన మనం ఆయన వెంబడిస్తున్నాం ఎట్లా ఏం వెంబడిస్తున్నావు ఆయన వాక్యం ఏం సత్యాన్ని వెంబడిస్తున్నావు అర్థమవుతుంది కదా చూడండి ఇప్పుడు ఏలియా ఉన్నాడు ఏలియా నుంచి ఎలిష ఎలిషని ఏలియాని ఎందుకు వెంబడించండు ఆయన గురువు అన్నాడు నా నా యజమాను అన్నాడు లేదా నా ఏడువాడు లేదా చూడండి అట్లనే మనకు గురువు అవసరం అన్నట్టు కాబట్టి ఆయన నుంచి నేర్చుకుంటూ నువ్వు కూడా ఒక గురువులాగా తయారవుతుంది ఈ సేవలు ఎంతోమంది తయారు అది విధానం అంతే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటూ స్పెషల్ గా యాజికులు కూడా ఉన్నారు కదా అక్కడ మనం వాళ్ళు ఏర్పరచుకోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళు సరైన పని చేస్తలే అందుకే కొంతమంది వాళ్ళ అలాంటి వాళ్ళ దగ్గర నీ దైవజనుల దగ్గర నేర్చుకోవాలి మన విషయాలు విగ్రహం లాగా అది నీ నీ పొరపాటు అది కాదన్నట్టు విషయం అది కాబట్టి మనకి ఎన్నో విషయాలు బయలుపరచబడ్డి ఎన్నో సత్యం తెలుసుకుని ఎన్నో మేలు పొందుకున్నావా మన గ్రూప్లో ఎంతోమంది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు నా సంగతి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఎన్నో విషయాల్లో నేను దేవుని సత్యం తెలుసుకొని ఆ వాక్యాన్ని పాటించడం వల్ల నేను ఎన్నో మేలు పొందుకున్న నేను ధైర్యంగా చెప్పగలను నా సేవలో కూడా చాలా అద్భుతాలు జరిగినాయి దేవుడు ఎందుకంటే ఆ సత్యం నేను నాకు అర్థమైనప్పుడు నేను దాన్ని పాటించిన కాబట్టి నా జీవితంలో ఫస్ట్ మొదట జరిగింది దానికి నేనే సాక్షి ప్రవ్వే సాక్షి చూడండి ఆ రీతిగా మనము ప్రతి దశలో కూడా మనం ఇవన్నీ నేర్చుకోవాలి విషయాలు కాబట్టి ఎందుకంటే చివరి కాలంలో అలాంటి వాళ్ళు కదా ఎక్కడెవరు చెప్పండి సేవకులు ఎవరు స్వార్థం వాడి చూసుకుంటూ పోతున్నారు కానీ ఎక్కడన్నా మనుషుల్లో ప్రేమ చెప్పండి ప్రేమ చల్లారిపోద్ది కాబట్టి ఆయన ప్రేమ నువ్వు చల్లారిపోయిందంటే నీలో నువ్వు ఏస్తావు నీలో నీరనట్టు ఈ చివరి కాలంలో ఎందుకు మోసపోతుంది మనుషులంటే ఆయన శినువు దగ్గరించి పక్క వాడు పట్టేసుకుంటాడు ఈ రోజు జరుగుతుంది కాబట్టి కోత విస్తారండి పని వాళ్ళు పొదుకున్నారు మనము పని వాళ్ళు తయారు చేయాలా ఆయన ఏం చేస్తాడు పోతే పోత పంపు ప్రభను ప్రార్థన చేస్తూ కరెక్టే ఎట్ట పంపిస్తాడు ఆయన నువ్వు పోయి ప్రకటిస్తాయి కదా నువ్వు పోయి సువార్త ప్రకటిస్తే నువ్వు చెప్పిన వాక్యం విని ప్రభు ఆ జీవితాలు మార్చుకొని ప్రభుని అంగీకరించి అప్పుడు వాళ్ళ వారు శిష్యులుగా తయారుగా అది నువ్వు చేయాలని బాధ్యత ఆయన ఆయన ఎట్ట చేస్తాడు ఆయన పంపించమంట రెడీగా ఉన్నరా సేవకులు పగలించి కింది పంపిణి నువ్వు తయారు కదా నీకు ఇచ్చినా లేదా బాధ్యత ఏ ప్రభు చెప్పిండవార్త ఇరవై ఎనిమిది లాస్ట్ లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమన్నారు మీరని చెప్పిండ లేకపోతే లేదు మీరు బోండి నేను ఎంత ముందు ఏదో పంపిస్తాని చెప్పిండా చెప్పలే మీరన్నాడు సమస్త జనులు శిష్యులకు చేయమన్నాడు ఎవరు చెప్పిండు మనకు చెప్పిండు రవ్వు ఎమ్మడించి వాళ్ళు అందరూ చెప్పినా అపోస్తులు చెప్పిన వాళ్ళు చేసింది ఆ రీతిగా ఇప్పుడు మన అపోస్తులు లేరు ఇప్పుడు మనం చివరి కాలంలో నువ్వు నేను కూడా చేశుల్లా తయారు చేయాలా నువ్వు శిష్యులాగా తయారు కావాలా ఫస్ట్ మనం తయారు కావాలా మనం సంపూర్ణగా ఒక లీడర్ లాగా తయారు కావాలా లీడర్ అంటే ఏదో నేను గొప్ప నువ్వంతా నువ్వు నాకెంత బానిసనేది కాదు ప్రతి ఒక్కరు సాధుగానే జీవిస్తాం నీలో ఎవడ గొప్పవాడో వాడు పరిచారం చేయమంటున్నాడు అక్కడ నీలో ఎవడ గొప్పవాడో ఎవడ ఆత్మీయంగా ఎదిగిండో వాడు అందరికీ ఉపచారం చేయాలా పరిచారం చేయాలా వాళ్ళకి వాళ్ళకి సేవ చేయాలా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నేర్చుకున్నవి వాళ్ళకి చెప్పాలా అది విధానం అంటే అందరూ ఒకటే దేవుని దృష్టి నువ్వు ఎక్కువని తక్కువని కానే కాదు కాబట్టి లెవెల్స్ అనేవి ఉంటాయి అది తర్వాత విషయం అది కానీ నువ్వు మటుకు నువ్వు ఎంత లెవెల్ దేవునికి ఇచ్చినా కానీ ఎంత ఉన్నత స్థితికి లెవెల్ ఇచ్చిన కానీ నువ్వు కొండ అనుభవం నీకు ఇచ్చినా నువ్వు లోయ అనుభవంలో జీవించాలంటే తగ్గించుకొని జీవించాల ప్రతి దశలో సాధువుగా అది దేవుని గుణగణం అందుకే మన ప్రభువు ఏతురు ఎందుకు అడిగిండు వాళ్ళకి వచ్చింది వ్యత్యాసం మీలో ఎవరో గొప్పవారు ఎవరు గొప్పవారు అని చెప్పిండు కానీ ఆయన ఎట్ట ఎట్టదాన్ని కంట్రోల్ చేయాలంటే ఏ ప్రాభు ఏం చేశాడు పేసులు కాలు గడిగిన్నా లేదా కాలు వదు వద్దు ప్రాభు నేను అడగద్దాం నువ్వు నా నేను నీ కాలు గడకపోతే నీకు నాకు పాలు లేదన్నా అంటే దాని అనుభవం ఉంది నువ్వు ఎంత ఉన్నత స్థితి వాడైనా సరే నువ్వు నువ్వు తగ్గించుకుండాలా అని మానదిరి చూపించామన్ను ప్రాభు ఆయన అంతగా తగ్గించుకున్నప్పుడు నీ జీవితం నా జీవితం అట్టనే ఉండాలా అది లోయ అనుభవం అంటే ఆ లోయ అనుభవంలోనే ఎన్నో మనం లెసన్స్ నేర్చుకుంటూ ఉంటుంది శ్రమలో ఉండబోయినప్పుడు కష్టాల పాలైనప్పుడు దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తా ఉంటారు అది సీక్రెట్ అన్న అది బయలుపరచబడింది మనకి ఏబీపీఎం కి అందుకు మన శ్రమలో వచ్చిన మన మనం భయపడవాలి ఈ శ్రమంలో దేవుడు నాకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాడు ఈ శ్రమంలో నేను ఏం నేర్చుకుంటున్నా నేను అని చెప్పుకుని మనం ఆ రీతిని విశ్వాసాలు పోవాలా నాకు ఎందుకు ప్రవహిస్తామని అక్కడ ఉండేది కాదు నువ్వు లోయ అనుభవం నుంచి పైకి పోవాలా కిందికి రావాలా అదే నీ విధానం అనట్టు స్థితిలో ఉండాలా ఆ స్థాయిని ఇది కాబట్టి నువ్వు కింది స్థితిలో రావాలి ఎందుకంటే నువ్వు ఉన్నత స్థితి ఆకాశవాసలాగా వాళ్ళు భూ నివాసం కింది ఉన్నాడు నువ్వు పైన కూడా కిందకు రావాలి లోయ అనుభవంలో పోయినప్పుడే కదా ఆ భూ ఆ కొండ అనుభవం లేకపోతే నువ్వు తీసుకురాగలవు లేదు నేను పైన ఉంటాను మీరు అక్కడ ఉన్నాడంటే అది కాదన్నట్టు ఎందుకంటే నేను శ్రమలు నాకు ఏం వద్దు బాగానే ఉంటే సాల్ నా జీవిత అంతా నాకు ఈ శ్రమలని తొలగించుకురావా అని చెప్పి అనుకుంటా అనుకో నువ్వు అట్లనే ఉంటావు అంటే లోయ అనుభవం నీకు ఉండదు అన్నట్టు ఎందుకంటే పైన నీకేం పని పైనుంచి అని చెప్పి నువ్వు కిందకు తర్వాత నువ్వు నేర్చుకుంటావు తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేస్తావు మళ్ళా కిందికి పోయి ప్రజలు ప్రకటిస్తావు యోహాను భక్తుని పరలోక దేవుని ఆత్మ తీసుకెళ్ళిందా పరలోకం పరలోకంలో తీసుకెళ్ళి అన్ని చూపించుండు మళ్ళా యహోన భక్తులు కిందికి వచ్చినా లేదా కిందికి వచ్చి స్వార్థ చెప్పిన అనేకులు సిద్ధపరిచినా లేదా మన సేవా జీతం ఎందుకంటే నువ్వు ఆకాశవాసులాగా కానీ నువ్వు భూనివాసు భూనివాసుల కింద ఉన్నారు కాబట్టి నువ్వు కిందికి రావాల్సిందే ఆయన భూమి ఆయన పరలోకవాసి మన ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది కిందికి వచ్చి అందరి పాపలో ఆయన భరించి అందరు రక్షించుకొని మళ్ళా పరలోకం పోయింది ఇప్పుడు మన హృదయాలు ఉన్నారు ఆత్మరూపంలో నీ జీవితం నాజితం అంతే నువ్వు పరలోకవాసిలాగా ఉన్నావు కానీ భూమి నువ్వు భూమి మీదకి దిగా నువ్వు దిగితేనే రక్షణ కార్యం జరుగుతుంది ఆయన ఏ రీతిని దిగి తన కార్యాన్ని నెరవేర్చిందో ఆయనను ఆయన కార్యాన్ని పొందుకున్న నువ్వు కూడా అక్కడనే నువ్వు అది లోయ అనుభవం అన్నట్టు అది అనుభవంలో మనం పోవాలా ఎక్కడ అవకాశిస్తే అక్కడ పోవాలా ప్రభు ఇది కూడా ఆనైతే చేస్తాడు లాస్ట్ టైం మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఐదు కిలోమీటర్లు కొండ పైకి వెళ్ళిపోయినాం ఐదు కిలోమీటర్ కిందికి వెళ్ళిపోయినా కిందికి దీప్ లోయ కిందికి వెళ్ళిపోయాం డీప్ గా ఉంది కిందికి ఐదు కిలోమీటర్ కిందకి వెళ్ళిపోయింది లోయ కిందకి ఎక్కడో లోయలో ఉన్నారో కొన్ని కుటుంబాలు కిందకు పోతే కనీస గాలి కూడా ఆడతలేదు మరి గాలి వస్తలేదు మొత్తం చుట్టూ కొండలో చెట్లు కిందకు పోతే గాలి వస్తలేదు కాబర్ గాబర్ లేదు మీ పైకి ఎక్కడ చెట్లు కొమ్మలు పుట్టుకొని ఎక్కిను సార్ అంత అంత ర్యాంపు లాగా ఉండే హైట్ బాగా అంత భయంకరమైన స్థితి ఉంది చూడండి వాళ్ళు లోయలో ఉన్నారు పోయి మరి లోయలో ఉన్నవాడికి సువార్త చెప్పాలంటే నువ్వు లోయలో పోవాలి కదా లోయ అనుభూనీ కొండాలా లేదా లేదు నేను పైన ఉన్న వాళ్ళకి మంచిగా అన్ని స్థలాలు బాగా సిటీలు అంతా బాగుంది మంచి స్థలాలు వెళ్ళి బాగా చెప్తా వాళ్ళకి చెప్తా చెప్పిన చాలు నాకు ఈ జీవితం అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్తే ఏం కావాలని చూడండి లోయ అనుభవం ఉన్న వాళ్ళకి లోయలో ఉన్న వాడి పరిస్థితి కావాలా ఒకప్పుడు నేను లోయ జీవితం కదా కానీ ఆయన వచ్చింది ఈ లోకంలోకి నీ లోయలో ఉన్న వాడిని పాప ఊబిలో నుంచి దేవుడిని పైకి తీసుకొచ్చింది కానీ నీవు అనేకులు అనుభవం పొందుకున్న నీవు లోయలో ఉన్న పైకి తీసుకోవాలా లేదా అంటే భూనివాసం లాగే లోకంశాలు జీవించే వాళ్ళు శ్రమల్లో ఉన్న వాళ్ళని మనం కూడా ఆ పరలోక అనుభవంలో తీసుకొని రావాలా అది మన సేవా జీవితం ప్రభు మనకు బయలుపరిచిన ఆ సత్యం కాబట్టి అందుకే మనం ప్రతి దశలో మనం ప్రయాసపడతాం ఎన్ని పనులు ఉన్నా కానీ వాటి అనేది ఆ రీతి మనకు పోతాం ఎందుకంటే మన మనకి ఆ సత్యం తగిలింది మనకి అది ఆ రీతి గాలంలాగా తగిలింది కాబట్టి అది ఎంటార్థం ఉంటుంది మనల్ని ఎప్పుడు కాబట్టి మనం ఆ రీతిగా ఉండి నేర్చుకోవాలనే విషయం చెప్తున్నాం అయితే ఇంకొక వాక్యం చూసి నేను ముగిస్తాను చూడండి ఆ దశలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తున్న వాక్యం చూడండి లోయ అనుభవంలో పోవాలా అనే విషయం చెప్తున్నా అక్కడ తర్వాత మనం ఏం చేయాలా అనేకని శిష్యులుగా తయారు చేయాలా పోతే ఎంతో విస్తారంగా ఉంది కాబట్టి నువ్వు నువ్వు పోతేనే శిష్యులుగా తయారు చేయగలవు ఏ రీతిగా చూడండి మూడో అధ్యాయం రెండో దశలోకి రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచ్చినందు తదుకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము వాక్యము శీఘ్రంగా వ్యాపించి మయము పరచే నిమిత్తము కాబట్టి సహోదరులు అన్నప్పుడు రక్షింపబడ్డ వాళ్ళు మీలో జరుగుతున్న ప్రకారము అంటే మీలో ఏం జరుగుతుంది వాక్యము శీఘ్రముగా వ్యాపించి మయం పరచబడిన నిమిత్తము కాబట్టి వాక్యము వ్యాపించాలా దేవుని వాక్యము వ్యాపించాలా కూర్చో ఏంటంటే చూడండి వ్యాపించడం అంటే పరిగెత్తాలని ఉంది అక్కడ చూస్తే వాక్యము పరిగెత్తాలా దేవుని వాక్యము పరిగెత్తాలా అంటే అది వేగంగా వ్యాపించాలా ఎంత ఆలస్యం చేస్తే ఏమైతే తెలుసా అంత శిక్ష నష్టం నష్టం జరుగుతుంది అన్నట్టు వాక్యము ఎంత వేగంగా పరిగెత్తే అన్ని ఆత్మ రచింపబడతాయి నువ్వు ఎంత లేటుగా నువ్వు వాక్యం ప్రకటిస్తే ఎంత లేటుగా నువ్వు వెళ్ళావు అనుకో నువ్వు అందరు పోతాడు సరే అట్ట చెప్తావు కదంటే దానికి ఆధారం ఉంది వాక్యం ఎందుకంటే ప్రతిదీ మన వాక్యంలానే ఉంటుంది చూడండి నిర్గామా మనం చూసినప్పుడు తీయొద్దు వాక్యము నిర్గామా దేవుడు ఆ తెగుళ్ళు వాళ్ళ మీద పంపించినప్పుడు ఏం జరిగింది వాళ్ళు సనుగుతూ గొరుగుతున్నప్పుడు ఏం జరిగింది మోసే నువ్వు పక్క జరుగు ఒక్క నిమిషంలో వీళ్ళు మొత్తాన్ని కాల్చి పడేస్తా నీ గర్భం నుంచి నేను మళ్ళా జనాన్ని పుట్టిస్తానంటే వద్దు ప్రవ్వా అని చెప్పి ఏం చేసిండు ఆయన సాగిలు దేవుని మొదటి కాల మీద ఆయన సాగిలు పడి ఆయన అప్పుడు ఆరోహుడు ఆయనతో పాటు అప్పుడు ఆరోహణునికి చెప్పిండు నువ్వు వెళ్ళి ఆ దూప ధూపం చేత పట్టుకొని పట్టుకొని పోయి ప్రాచితుంది ఈ జనుకి పరిగెత్తు అంటే ఆయన దేవుడు ఆయన ఇక్కడ ఆపి అప్పటికి ఆల్రెడీ తెగులు స్టార్ట్ అయిపోయింది తెగులు స్టార్ట్ అయిపోయినాయి తర్వాత ఎంతమంది చచ్చిపోయినారు కానీ కొంతమందిని రక్షించుకోవాలని ఆయన ఏం చేసిండు దేవుని పాదాల దగ్గర ఉంటే ఆహారంలో ఏం చేసిండు ఆ దూపాన్ని చదపెట్టుకుని పరిగెత్తిండి మధ్యకి ఆయన ఎక్కడైతే పరిగెత్తి ప్రాయచితం చేసిండు ప్రజలకి అక్క అప్పుడు అక్కడ తెగుళ్ళు చూడండి తెగుళ్ళ ఆగిపోయి ఆయన చచ్చిన వారికి బ్రతికిన వాక్యం చచ్చిన వారికి బ్రతి వాక్యం చూడండి ఈ రోజు చచ్చిన వాళ్ళు ఎవరు బ్రతికిన వాళ్ళు చెప్పండి చచ్చిన వాళ్ళు ఎవరు బ్రతికిన వాళ్ళు ఎవరు చెప్పండి రెండు గుంపులు అయ్యి చచ్చిన వాళ్ళు ఉన్నారు బతికిన వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు వాళ్ళ మధ్యలో దేవుడు నేను పెట్టిండు అంటే రెండు బాధితులు నేను అంటూ వాళ్ళంటే ఒక విధంగా అర్థం చేసుకోవాలా నువ్వు జీవించడం మాత్రమే జీవిస్తున్నావు కానీ మృతుడువే చచ్చిన వాళ్ళు ఈ లోకంలో జీవిస్తున్నాం అనేది నామకార్థంగా కానీ నువ్వు నువ్వు దేవుంది దిష్టితో నీళ్ళు నువ్వు చచ్చిన ఎందుకంటే నువ్వు ఏం జీవిస్తున్నావు ఎట్లా జీవిస్తున్నావు అందుకొని పోయిను బతికిన వాళ్ళు అంటే చూడండి చూడండి ఇంకా జీవం ఉంది వాళ్ళు వాళ్ళు ఇంకా జీవం ఉంది కానీ వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు వాళ్ళు కూడా చచ్చిపోతారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళన్నా అని రెండు ముఖ్యమే కదా బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది రెండు మందలు ఉంది మనకి వాటి మధ్యలో ఉన్నాం మనం నువ్వు రెండు బాధ్యతలు తీసుకోవాలా లేదు సైడ్ తీసుకుంటాడు కాదు కదా అందుకే మన క్రైస్తవులు సువార్త చెప్తూ అని సువార్త చెప్తా సచ్చిన వారికి బ్రతికి వారికి మధ్యలో ఉన్నాడు అప్పుడు తెగుళ్ళు ఆగిపోయి దేవుని కోపం చలారింది అక్కడ వాళ్ళు అడ్డుపడినారు మోస్ట్ అడ్డుపడినా చూడండి మోషే దేవుని దగ్గర ప్రార్థించకుండా ఆహరంను దూపాన్ని చేత పెట్టుకొని పరిగెత్తుకున్న ఉండుంటే మొత్తం చనిపెట్టాలి ఇష్టానికి మొత్తం క్లీన్ అయిపోయారు ఆరు లక్షల మంది మొత్తం క్లీన్ అయిపోతాం కానీ దేవునికి ఇష్టం లేదు కానీ ఆయన ఆయనకు మాత్రం ఇష్టం ఉన్నప్పుడు మన పిల్లలు మనకు కొడతాము మనకి ఇష్టమై కొడతామా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి కదా కొడతాం ఇష్టపూర్వకంగా మనం కొడతామా సంతోషం నవ్వుతూ కొడతాం ఏదన్నా కోపం వచ్చినప్పుడు వాళ్ళు వాడు వాడు తప్పుదారిపోతుంటే బాధ కలిగినప్పుడు కొడతాం దేవుని కూడా అంతే ఆయన బాధ కలుగుతుంది కానీ ఆయన బాధని ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు ఆయన బాధని ఎవరైనా గ్రహించగలుగుతున్నాడు ఆయన బాధ చూడండి దేవుడు కూడా దుఃఖిస్తున్న వాక్యం ఆయన పశ్చాత్త సంతాపడ వాక్యం కాబట్టి ఆయన హృదయం కలిగిన మనం కూడా అలాంటి వాళ్ళ పట్ల మనము ప్రేమ చూపించాలా లోయ అనుభవం అది ఎంతో మంది లోకంలో నువ్వు మూసేలాగా అడ్డుపడగలవా ప్రవ్వా కొంతకాలం సమయమే ప్రవ్వ మూసే పరిగెత్తు అడ్డుపడి ఆ రోజు పరిగెత్తుండు సచ్చే వారిని మధ్యలో అప్పుడు తెగుల్లో ఇప్పుడు చూడండి నువ్వు దానికి బయలుదేరకపోతే నువ్వు వాక్యాన్ని ప్రకటించకపోతే వాళ్ళంతా చచ్చిపోతారు నరకానికి పోతారు అన్నిళ్ళంతా నరకానికి పోతారు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ రక్షణ రావాలా నువ్వు చెప్తే వాక్య వేగంగా నువ్వు ఎంత వేగంగా పోతే అంత వేగంగా వాళ్ళు ఏమి వాక్య వ్యాప్తి చెందితుంది తర్వాత వాళ్ళంతా రక్షింపబడతారు లేకపోతే ఇంకెవరు పోతారు నువ్వు పోలేదనుకో వాడు పోతాడు తైతాన్ని పోతాడు వాడు వేగంగా పనిచేస్తున్న వాడు వాళ్ళకి అర్థమైపోయింది ఇక నా టైం దగ్గర ఇక నేను శాశ్వతంగా నరకానికి పోబోతున్నా అని వాడు వేగంగా పరిగెత్తి వాడు వాడు స్ప్రెడ్ చేసుకుంటూ పోతుంది కానీ మనం ఏం చేస్తున్నాం లేటుగా పోతున్నాం అనమాట మనం పోయేసరికి మొత్తం పోద్ది ఒకసారి మనం మొత్తం బయటకు వెళ్ళినప్పుడు లేటుగా పోతే ఏమవుతుంది అలర్ట్గా ఉండి ముందే పోయి తొందరగా పోయి తీసుకుంటే మనం ఏదైనా పొందుకోగలం లేటుగా పోయిన మనకి నిదానంగా మనం ఆడబోయేసరికి మొత్తం పాలు అయిపోతే ఎన్న అయిపోతుంది అట్లా ఉండొద్దు అని వాక్యం అందుకు చూడండి ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించినప్పుడు మహిమ పచ్చివాడి నిమిత్తం అంటే అది వేగంగా పరిగెత్తాల దేవుని మహిమ చూడండి దేవుని మహిమ మన నుంచి బయలుదేరాల ఆ మహిమ వ్యాపించాల ప్రపంచం అంతా దేవుని మహిమ దేవుని వాక్యము నువ్వు ప్రకటిస్తే ఆయన మహిమ వ్యాపిస్తుంది అక్కడ అనేకులు ఆయన తట్టు చూడగలరు ఆయన మహిమ అంటే ఆయన వెలుగు చూడగలరు అనట్టు చూడండి వ్యాపించే నిమిత్తము మహిమ పచ్చవ నిమిత్తము మేము మూర్ఖులైన దృష్టిల మధ్య నుండి తప్పింపు నిమిత్తము కాబట్టి వీళ్ళు ఎక్కడ చెప్పండి ఎందుకు వ్యాపిస్తున్నారంటే అది వ్యాప్తి చెందుతుంది ఎక్కడ ఎక్కడ వ్యాప్తి చెందుతుంది వాక్యం వేగంగా ఎక్కడ పోతుంది వాక్యం అంటే మూర్ఖులైన దుష్టుల మధ్యలో పోతుంది వాక్యం ఇప్పుడు అర్థం చేసుకున్నా జాగ్రత్తగా మూర్ఖులైన వాళ్ళంటే క్రూర మృగాలు వాళ్ళ మనుషులే కానీ వాళ్ళ మృగాలు ఉన్నాయి క్రూరమైన మృగం ఉంది దుష్ట మృగం సైతాన్ శక్తులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నాయి వాళ్ళని కంట్రోల్ తీసుకొని వాళ్ళని వాడుకొని మనుషుల మీదకి రేపుతున్న వాడు మనుషులే మృగాల్లాగా తయారైందంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఏ పాపం పొందింది తెలియదు వాళ్ళు అయినా కానీ దేవుడు వాళ్ళు ప్రేమిస్తున్నాడు కానీ ఆ మృగాల మధ్యలో అంటే దుష్టిని ఆదరణలో పడిపోయినావు అనుకో ఏమవుతుంది నువ్వు వాడిని వాడి కంట్రోల్ లో ఇప్పుడు దేవుని ఆత్మలో మనం ఉన్నావు ఆయన కంట్రోల్లో మనం ఉంటాం సైతాను ఏం చేస్తుండే సైతానుడు వాళ్ళలో ఉంటే వాడు కంట్రోల్ ఉంటాడు వాడు చెప్పింటే ఎందుకంటే వాడు వాడి గుణగాలన్నీ వాడికి వస్తాయి కాబట్టి అందుకు వాడు దుష్టుడు కదా అని అర్హత చేసేవాడు సైతానుడు కాబట్టి వాళ్ళ కంట్రోల్ ఉన్నారు కాబట్టి వాక్యం ఎక్కడ వ్యాప్తి చెందుతుంది చూడండి ఎందుకు వ్యాప్తి ఎందుకు పౌలంతా దీనంగా చెప్తున్నా అంటే మేము అర్థం చేసుకోవాలి చూడండి మేము మూర్ఖులైన దుష్టుల మధ్య చేతుల నుండి తప్పింపబడి నిమిత్త అంటే ఈ వాక్యం ఎక్కడ దుష్టులైన మూర్ఖుల మధ్యకి వెళ్తుంది పూర్వము కాదు అంటే సైతాన్ని బంద్రీట్స్ బైక్యమైన చీకటి శక్తులు ఉన్న ప్రాంతాల్లో ఏముని వాక్యం లేదు అడ్డగిస్తుండే సైతాన్ని కానీ వాడు అడ్డగిస్తుంటే ఎంతో మంది నిలబడలేకపోతా పడిపోతూ అక్కడ పోలేకపోతున్నారు భయపడి కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టిండి అక్కడ మికాయల దూతన్ని పాత నిబంధన కాలంలో దేవుడు ఎట్లా నిలబెట్టిందో సైతాన్ని అటగించడానికి మనల్ని ఆయన బిడల్ని ఈ చివరి కాలంలో మికాయల దూత నువ్వే దూత నువ్వే సంఘాన్ని రక్షించాలా నువ్వే సై దేవుని సంఘాన్ని ప్రొటెక్ట్ చేయాలా ఎందుకంటే దేవుడు నీకు అధికారం ఇచ్చింది ఆ పవర్ దేవుడు నీకు ఇచ్చింది శక్తి ఆనించి రావాలా అధికారం నీకు ఇచ్చింది ఆయన నువ్వు ఇప్పైదీ అధికారం అప్పుడు శక్తి రిలీజ్ అవుతా ఉంటారు ఎందుకంటే ఆయన రాజ్యస్థాపన కొరకు మనం పనిచేస్తున్నాం కాబట్టి కాబట్టి ఎవరు అడ్డైతే చెప్పలేకపోయినారు ఆ పాలోట్లైన గ్రామానికి మేము పోయినప్పుడు బడిసలు తీసుకొని కర్తులు తీసుకొని పరిగెత్తి అంట పాస్టర్ల మీద కొట్టని సంపనిది పరిగెత్తిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న ఏ పాస్టర్స్ ఆ ఊరు పోలేదంట కానీ లాస్ట్ టైం మేము ప్రభు నడిపించింది ఆ టైంలో మా కూడా అలాంటి అటాక్ జరగబోయింది కానీ దేవుడు కార్యం చేసింది అక్కడ కొట్టనీకి వచ్చింది మా వాళ్ళు ఎందుకంటే మేము అడ్డుకున్న వారు ఎందుకంటే దేవుని శక్తి మా మీదకి ఆయన అధికారం వాడినాం అక్కడ నోరు మూసుకొని దుష్ట శక్తులు కూడా పారిపోవాల్సింది అక్కడ ఆ ప్రాంతం నుంచి దేవుడు గొప్ప కార్యం చేసింది ఆయన వాక్యం అక్కడ వ్యాపింపజేసినాం ఎందుకంటే దుష్టులు మధ్యలో పోతూ అందుకు మనం ప్రార్థన చేయాలా అందుకే క్రైస్తవ సంఘం అంతా మేము ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థించాలా సంఘమంతా ప్రార్థించాలా ఉంది వాక్యం ఆ రీతిగా చూడండి అపోస్తులు కొంతమంది ఏడు మంది వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు మిగతా సంగమంతా ఏం చేసింది ఇంట్లో కూర్చొని ప్రార్థించినారు వాళ్ళు అప్పుడు వాక్ ప్రార్థిస్తున్నారు వాళ్ళు పోయి వాక్యం చెప్తుంటే ఎంతో మంది ఇట్లా అడ్డుపడతానని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళంతా ఎంతో వేదంతో అపస్తలు కానీ నాలుగొద్దే నేను చూడండి ఎంతో వేదంతో వాళ్ళంతా కూర్చొని ధైర్యంగా వాక్యం నువ్వు నువ్వు సూచక్రీలు మహాత్కరి నువ్వు ఉండగా నీ దాసులు బహు బలంగా మీ వాక్యాన్ని ప్రకటించాలని ధైర్యం అలిగించి ప్రవ్వ అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ అక్కడ దిగింది ఆ కంపించిపోయింది కదా చూడండి అంత పవర్ఫుల్ అన్నట్టు అప్పుడు బహుధైర్యంగా వాక్యం ప్రకటించినారు వాళ్ళు ప్రపంచం వ్యాపించింది అనేకులు మిగులు భయం కలిగిన ఉంది వాక్యం అక్కడ అంటే అంత పవర్ సంఘం ప్రార్థన చేసి అంత శక్తి ఉందన్నట్టు కాబట్టి వీరు కూడా మాని మీదతో ప్రార్థించమని అని పవర్లు చెప్తున్నారు అక్కడ మేము కూడా చెప్తున్నాం ఆ ఎందుకంటే దుష్టిలింగం వాళ్ళ మధ్య దేవుని వాక్యం వెళ్తుంది కాబట్టి ప్రార్థించాలా సంగమంతా ప్రార్థన చేయాలా దేవుడు కార్యం చేస్తారు అక్కడ విషయం ఏదో మేము భయపడి ప్రార్థించమని చెప్పేది కాదు అక్కడ వాక్యం ఆ చెప్తుంది ఎందుకంటే దేవుని సంగము కలిసి ప్రార్థిస్తే అది ఎంతో శక్తివంతమైందన్నట్టు చూడండి అక్కడ ఉంది తప్పింపుబడ నిమిత్తము మా కొరకు ప్రార్థించండి తర్వాత విశ్వాసము అందరికీ లేదు విశ్వాసం అందరికీ లేదు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి వ్యసే సంఘాన్ని చెప్తున్నాను విశ్వాసం అందరికీ లేదు మనకుందా అలాంటి పరిచయ చేయాలని మనకుందా విశ్వాసం అందరికీ లేదని చెప్తున్నా పౌలు అక్కడ అంటే కొంతమంది కుందే అనక్కడ అందరికీ లేదు కానీ కొంతమంది కుంది కానీ ఆ కొంతమందిలో నువ్వు ఉండాలా ఆ ఫేత్లో మనం నువ్వు నేను పోవాలా అట్లా పోతే కానీ మనం ఆయన కొరకు మనం జీవించలే ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి తర్వాత అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును లేక దుష్టు నుంచి మీరు కాపాడుతారు మమ్మల్ని కాపాడండి దేవుడు ఎన్నో చోటు ఎందుకంటే ఇది వాడు రాజ్యం కదా వాడు రాజ్యంలో మేము పోతున్నాం చూడండి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సైతానుడు దేవుని కన్ దేవుని సంగతికి వస్తున్న వాడు ఎందుకంటే అవకాశం ఇచ్చారు కాబట్టి వాడు సునాయసంగా దూర్తూ వాడు జబర్దస్తిగా ఆయన బిడల్ని దోచుకుంటున్నాడు వాడు ఆ రీతి చేస్తూ ఉంటే వాడు వచ్చి మనం మన మీద అటాక్ చేస్తుంటే మనం ఏం చేస్తున్నా గమ్ముని ఊరుకోవాల వాడు రాజ్యం మీద వాడు వాడు వాడి స్థావరాల మీద మనం అటాక్ చేయాలా అది మన స్వాధీన పచ్చుకోవచ్చు శత్రువు గవిని స్వాధీన పచ్చుకోవాలంటే అది ఎవరిది అది కాదు అది దేవుని గవిని అది దేవుని బిడలాలంతా వాడు స్వాధీన పచ్చుకోవడం వాడు ఎట్లా స్వాధీన పరచుకుంటాడు నువ్వెట్లా చూస్తా ఊరుకుంటావు నువ్వు స్వాధీన పచ్చుకోవాలి కదా అంటే ఆయనే సొత్తు కదా వాళ్ళు కాబట్టి నువ్వు విడిపించాల అందుకు దేవుడిని నీకు ఆ పవర్ ఇచ్చిండు ఆయన పవరు ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఆ శక్తి దేవుడు మనకిచ్చిండు మన హృదయంలో ఆయన పనిచేస్తాడు ఆ రీతికి మనకు విశ్వాసంలో పోగలవా మనం సేవ ఆ రీతికి నువ్వు సేవలో విశ్వాసంలో పోతుంటే నీ సేవ బహు విశేషంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది విశేషంగా అద్భుతాలు జరుగుతాయి డైలీ కూడా నువ్వు ఆ ఫేతులకు మనం పోవాలా ఇది దేవుడి కార్యం ఆయన చేస్తాడు ఎవరు ఆపలేడు చండి లాస్ట్ టైము మేము ఒక ఊరు ప్రాంతానికి పోతున్నాం వాక్యాన్ని ముగిస్తాను ఒక ఊరికి పోతున్నాం అప్పుడే స్టార్ట్ అయిపోయినాం ఫ్రైడే వేస్తార రోజు నైట్కి వెళ్ళిపోయాను ఫ్రైడే రోజు మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది రెండు టీమ్స్ డివైడ్ అయిపోయింది తర్వాత ఒక టీంలో నేనున్నాను ఒక టీంలో చంద్రశేఖర ఉన్నాను ఒక టీంని తీసుకెళ్తే నేను ఒక టీం తీసుకెళ్తాను అయితే మేము కూర్చొని సీట్లో కూర్చొని ఆటోలో పోతున్నాం ప్రార్థన చేసుకున్న ప్రభావ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్తున్నాం ఆ గ్రామంలో నువ్వు కార్యం చేయి ప్రభావ అది మనకు తెలుసు ప్రార్థన ఎట్లా చేయాలి అటు ప్రార్థన నేను ప్రార్థన చేసుకుంటా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు వెనక నేను వచ్చిన ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించి చూడండి దర్శనం చూపించిన దేవుడు ఏంటంటే మేము ఏ ప్రాంతాలకైతే అడుగు పెట్టబోతున్నామో ఆ ప్రాంతాలన్నింటిలో ఆ ప్రాంతాల ఆ గ్రామాల్లో నుంచి భయంకరమైన సర్పాలు అది ఎంత భయంకరమైన సర్పాలు అంటే అంత భయంకరమైన సర్పాలు ఆ ప్రాంతాలని గ్రామాన్ని విడిచిపెట్టి కొండల వైపు పరిగెత్తుకుంటూ పోతుంది దేవుడు చూపించింది ఆ దర్శనం అంటే మేము మనం అడుగు పెట్టక ముందే వెళ్ళిపోతున్నాయి అంటే ఎంత పవరు మనకి దేవుడు ఇచ్చిండు మనతో పాటు ప్రభునడా లేదా అట్లా అర్థం చేసుకోవాలి మన అందరికి విశ్వాసం లేదంటే ఈ విశ్వాసం ఈ ఫేత్ ఈ మినిస్ట్రీ అంత హై లెవెల్ కి ఆ రీతిగా మనం పోవాలని విశ్వాసం అందరికి లేదు ఈ గ్రూపులో ఎవరికి ఉందో నాకు తెలియదు కానీ నాకైతే అట్లా పోవాలనే ఆశ ఉంది ఆశ ఉందంటే నేను స్టెప్ వేసినా ఒక అడుగు వేసిన నడిపిస్తాడు నేను సంపూర్ణంగా పోయినని చెప్పలేను కానీ అడుగైతే వేసినా నాకు పోవాలా అట్లా పోవాలని ఆ ఫేత్ నాకు రావాలా ప్రాబ్లం కాబట్టి నీకు నాకు ఉండాలి ఆ ఫేత్ కాబట్టి మనకి ఎందుకు వెళ్ళి ఎక్కడెక్కడే చేసుకున్న చాలన్నట్టు కాదు చాలి ఇక్కడే చాలండి కాబట్టి ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంటుంది కాబట్టి ఆ దుష్ట శక్తులన్నీ ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి మొత్తం మనం అడుగు పెట్టే స్థలంలో అవి వెళ్ళిపోతా అందుకే మా ఎవడ ఎవడ ప్రకా అడుగు పెట్టని స్థలంలో మేము అడుగు పెట్టామంటే మీరు అర్థం చేసుకోండి ఇది మాకు సాధ్యమా ఇది మా వల్ల జరిగిందా కానే కాదు కదా మా సొంత శక్తిగా సొంత బలం అది ప్రభు కార్యం అది ప్రభు వల్లే జరిగింది ఇది యోహో జరిగింది ప్రభుే మా పక్షం నుండి ఆయన నడిపించిండు విశేషమైన కార్యాలు చేసిండు ఎంతో మంది స్వస్థత బంధులు అద్భుతాలు జరిగింది ఎంతో మంది ప్రభుని స్వీకరించం పాపాలు ఒప్పుకున్నారు వాళ్ళ జీవితాలు ప్రభువు సమర్పించుకున్నారు గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేసిండు కాబట్టి చూడండి సైతంలో వాడు విచిలుపించి పనిచేస్తున్నారు మనం ఎంతో ఆలస్యం చేస్తే అంతగా నష్టాలు జరిగిపోతూనే ఉంటుంది తీర్మానించుకుందాం మనం ప్రభు ఇంకా ఎన్ని ప్రాంతాల సువార్త లేదు ఆ ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభు నాకు అలాంటి కృపాను గురించి అలాంటి అభిషేకం కాని గురించి ప్రార్థన మనకి ఎంతో అవసరం అని మన ప్రభు చెప్తుంది కాబట్టి ప్రతి దశలో మనము చూడండి చూడండి పదమూడ వచనంలో చివరి వాక్యం ముగిస్తా రెండో దశలోకి రాసిన పత్రిక పదమూడు రెండో అధ్యాయం పదమూడు వచనంలో ప్రభు వలన ప్రేమింపబడిన మనమంతా ప్రభు వలన ప్రేమింపబడ్డ వాళ్ళం ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడను మీరు సత్యమును నమ్ముటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మీరు మీరు మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తున్నాం అది నుండి దేవుడిని మనం కదా సత్యం నమ్మటం మీరు రక్షణ పొందారు ఏసుప్రవేష్ సత్యం ఆయనే సత్యవంతుడు ఆయనే సత్యం జీవం మార్గం కాబట్టి అందుకు దేవుడు ఏర్పరచుకున్న ఆయన నేనే మార్గము సత్యం జీవన ప్రభు ఆయన మార్గము ఆయన సత్య నాని జీవాన్ని ప్రకటించాలని ఆది నుండి దేవుణ్ణి నేర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ప్రకటించాలా అనేకలు జీవం రప్పించాలా ఆహారను ఎట్లయితే ప్రాయోషితం చేసిందో తెగుళ్ళు స్టార్ట్ అయిపోయింది లోకంలో భయంకర పాపం విస్తరించిపోయింది శిక్ష కూడా భయంకరంగా జరుగుతుంది కాబట్టి ఒక్కడు కూడా నశించుకోవడం ప్రభుకి లేదు కాబట్టి నీకు నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు నశించుకోకుండా ఉండాలంటే నువ్వు పోయి ప్రాయోచితం చేయాలా చూడండి ఒక్క వాక్య నేను చూపిస్తే నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను ఒకటే ఒక వాక్యము ఏహెచ్కల గ్రంథంలో నుంచి ఇప్పుడు ఈ వాక్యం మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పబడిన ప్రతి వాక్యము కంక్లూడింగ్ వాక్యం అన్నట్టు గ్రంథము ఏహెచ్కల గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై వచనంలో ఏహెచ్కల గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై వచ్చిన ముప్పై ముప్పై వచనంలో చూద్దాం చూడండి నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచకును బ్రద్దలైన సందుల్లో నిలుచకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారినను ఒకడనో కనబడలేదు చూడండి మీరు అర్థం చేసుకోండి నేను దేశమును పాడు చేయనట్టు అంటే నేను దేశాన్ని పాడు చేయబోతున్నా నేను దేశాన్ని పాడు చేయబోతున్నా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను దేశాన్ని పాడు చేయబోతున్నా అయితే ప్రాకారాల దిట్టకులు ప్రాకారములు అంటే మీరు అర్థం చేసుకోండి గోడలు ప్రాకారాలు గోడలు అంటే గోడలు సరిగా లేవు దేవుని బిడగల సాదేశం ప్రాకారాలు సరిగా లేవు దిట్టపరచాలా నువ్వు దాన్ని స్ట్రాంగ్ చేయాలా దాన్ని బూస్టింగ్ ఇవ్వాలా నువ్వు ఆ ప్రాకారాన్ని నువ్వు దిట్టపరచాలా ఆ ప్రాకారాలు సరి చేయాల దేవుడు ఏ రీతిగా ఆయన బిడ్డలను సరి చేయగలడు కేవలం ఆయన వాక్యం ద్వారానే కాబట్టి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు సరి చేసుకుంటారు వాళ్ళ పునాదులు సరి చేసుకుంటారు ఎక్కడ లోపాలను సరి చేసుకుంటారు కాబట్టి ఆయన దేశాన్ని పాడు చేయబోతున్నారు అంటే శిక్ష రాబోతుంది లోకంలోకి పాపంలో వచ్చే జీవితం మరణం ఖచ్చితంగా శిక్ష ఉండాల్సిందే కానీ శిక్షను నువ్వు ఆపగలవా ఆయన శిక్షించే దేవుడు రక్షించే దేవుడు కూడా అనే వాక్యం ఉంది కదా ఆయన శిక్ష ఎందుకు వస్తుంది ఆయన శిష్యుల నుంచి రక్షింపబడాలంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు పచ్చాతా పడాలా పాపము నువ్వు ప్రేక్షితం చేసుకోవాలా కానీ వాళ్ళకి తెలియదు నువ్వు పోయి ప్రకటించాలా నీ పాప నొక్కు నువ్వు కబు నమ్ముకో దేవుడిని కరుణిస్తాడు నీ పాపాన్ని చాపాన్ని తీసేస్తాడని నువ్వు చెప్పాలా అది ప్రాకారం దిట్టపష్టం అంటే చూడండి నేను వాడు నశించిపోతుంటే నువ్వు పోయి వాక్యాన్ని ప్రకటిస్తూ వాడు లేకుంటే వాడు ఖచ్చితంగా నరకనిగిపోతాడు ఆహరణ పోయి ఆ దూపాది చేతబట్టుకొని ప్రాచితం చేయకపోతే వాళ్ళు చనిపెట్టే వాళ్ళు కాదా కాబట్టి ఆయన ఇప్పటికీ ప్రాక్షితం చేసిండు వర్తినరు కొంతమంది తెగుళ్ళు ఆగిపోయింది ఇది కూడా అంతేనన్నట్టు చూడండి నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారంలో దిట్టపరిష్టకును బ్రద్దలైన నిష్టకును అంటే సందులు మధ్యలో నిలబడాల నువ్వు మధ్యలో నిలబడాల అంటే ఒక మధ్యవర్తి అన్నట్టు ఆత్మీయ దశలో అర్థం మన ప్రభు మధ్యవర్తి ఆయన నేను మధ్యవర్తి పెట్టిండు ఈ లోకంలో ఎందుకంటే అనేకు నువ్వు నడిపించాలని నువ్వు ఒక ప్రతినిధి దేవునికి ప్రతినిధి ఆయన నీలో ఉన్న పనిచేస్తున్నాడు ఆ రీతిగా కాబట్టి నీకు సహకారం ఉండి ఆయన కార్యం నిర్వహిస్తున్న నీ ద్వారా నువ్వు ఆయనకు అవసరం ను నిలబడాలా చూడండి ప్రాకర్స్ కూడా బ్రద్దలైన సందులు అంటే నువ్వు నిలబడాలా చూడండి అంటే ఇరుకు మార్గం కదా సందులో నిలబడటం అంటే రెండు గోడల మధ్యలో నువ్వు నిలబడాలంటే ఇరుకు కదా కష్టం చాలా కష్టం మన సేవడు అంటే చాలా కష్టతరమైన సేవ మనకి దేవుడు ఇచ్చిన అయినా కానీ మనకి ఏ కష్టం లేదు ఎందుకంటే ప్రభువులో సమస్తం సాధ్యం కదా కష్టాల్లో కూడా మనం ఆనందిస్తూ ఉంటాం కూడా మనం ఆనందిస్తూ ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రభులను ఆనందించండి మరలా చెప్తున్నా ఆనందించమన్నాడు ఆయన చెప్పిన ఆనందించమని అది ఆత్మీయమైన ఆనందం అది దుఃఖాన్ని కలిగించేది కాదు మనిషిని బాధ కాదు ప్రభులో ఆనందం అన్నట్టు అది ఆ ఆనందం పొందుకునే వాడికి అర్థమైంది ఎంతో మంది లోకంలో సంతోషిస్తుంటారు కదా అది పై సంతోషం అన్నట్టు అది లోకపరమైన సంతోషం అంతలా కనపడే అంతలో కానీ ప్రభుత్వ సంతోషం అది శాశ్వతమైంది అది ఎప్పుడు కూడా నిరుత్సాహం కలిగించదు అన్నట్టు చూడండి అది ఇరుకు మార్గం కదా కాబట్టి భద్రైన సందుల లిష్టకును తగిన ఎవడని నేను ఎంత విచారించాను ఒక్కడైనా కనబడలేదంట ఆయన చెప్తుండడు ప్రభు ఎవడైనా విచారిస్తున్నా కానీ చూస్తున్నా కానీ ఎవడైనా కనిపిస్తున్నాను అన్నాడు మరి నువ్వు నువ్వు నేను కనిపిస్తున్నావా మన నేను కనిపిస్తున్నావు ప్రభావ నీకు నేను ఆ రీతి చేయాలని నేను ఆశ ఉంది మరి నేను కనిపిస్తలేదు ప్రభావ ప్రార్థన మనకు అవసరం కదా నేను అడుగుతున్న ప్రభావ నీకు కనిపిస్తా లేదు నీకు ఒకవేళ కనిపించకపోతే ప్రభావ నీ విచారిస్తున్నావు నేను నేనుంటా ప్రభావ ఆ ప్రాకారం దిట్టపరుస్తా వాటికి నష్టం కలగకుండా ప్రభావ వాటిని సరి చేస్తా ప్రభావం కొంచెం సమయం ప్రభావ నువ్వు కనికరించి ప్రవాని మూసేలాగా నువ్వు అడ్డుపడగలవా ఆహారం లాగా నువ్వు ప్రాచితం చేయగలవా తెగుళ్ళ ఆగిపోయినాయి ఆయన విచారిస్తున్నాడు ఈ రోజు ఆయన బిడ్డడానికి అవసరం పోతే ఎంతో విస్తారమైన పని వాళ్ళు అలాంటి వాళ్ళు లేరన్నట్టు కానీ నువ్వు చేయాలా అలాంటి వాళ్ళు నువ్వు స్థిరపరచాలా నీ అట్లా అలాంటి సేవకు తయారు చేయాలా మనం సందేశ కన్నా మినీ సేవలో మనం తయారైనవా లేదా రీతిగా కాబట్టి మన కూడా అనేకలు తయారయ్యాలి తర్వాత వాళ్ళ సేవలో అనేకలు తయారు అట్లా ఆ తీగ అనేది పోతేనే ఉండాలి అప్పుడు సువార్త స్ప్రెడ్ అయ్యి ప్రపంచమంతా పోదు కానీ మొదటి నుంచి అట్లా జరగలేదు కాబట్టి ఎక్కడ ఇచ్చిన బొంగళ అక్కడే ఉంది కైస్తారు అనగాలి రోజు సువార్త లేదు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి ఏముంది అక్కడ ఒకడైనా విచారించి కొన్ని లేడు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలం వారి మీద రప్పించి నా ఉగ్రత ఉగ్రత అగ్నిచేత వారిని దహితును ఇదే యహో వాకు అంతగా మాట్లాడుతున్నా నేను చూస్తున్నా ఎవరైనా కనిపిస్తారు ఎవరు లేరు ఇప్పుడు నేనేం చేయాలా ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తా అన్నాడు కాబట్టి నువ్వు అడ్డుపడాలా లేదా మధ్యలో ఉన్నావు పైన వాకింగ్ చూడండి కింద కంక్లూ మూడు భాగాలు ఉన్నాయి అక్కడ మొదటి భాగంలో ఏముందంటే నేను దేశాన్ని పాడు చేస్తున్న ప్రాకాల దృష్టి పట్టి ఎవరైనా చూస్తున్నా కానీ ఎవరికి కనిపించలేదు మధ్యలో ఉన్నారు వాళ్ళు చివరికిచ్చే ఏమంటున్నాడు కాబట్టి ఎవరికి అనిపించలేదు నాకు కాబట్టి నేను ఏం చేస్తా శిక్ష అమలు పరుస్తున్నా కాబట్టి ఆ శిక్ష వాళ్ళ మీద కాబట్టి నువ్వు మధ్యలో ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నువ్వు దేవుడి హృదయం కలిగిన నువ్వు అలాంటి బిడల్ని నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఒకవేళ నువ్వు ఊరుకున్న వాటి నువ్వు ఆయన బిడవే కదన్నట్టు ఆ రీతికి చెప్పాలంటే కాబట్టి మనం ఆయన బిడలేం కదా ఇందాక చూసిన వాక్యం ఆయన సత్యమునకు మిమ్మల్ని ఏర్పరచుకున్న సత్యం మీరు ఆది మిమ్మల్ని ఏర్పరచుకున్న కనుక మీరు దేవుణ్ణి మయంపరచండి అని చెప్పిన వాక్యం ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా ఆది నుండి మనం ఏర్పరచు మనం ఆయన ఏర్పట్టుకున్న వాళ్ళం కాబట్టి ఆ రీతి మనం జీవించాలా ఈ లోకంలో శిక్ష భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం దిగుళ్ళు భయంకరమైన రోగాలు రాబోతుంది త్వరలో ఎంత భయంకర కా కరువు ఆర్థిక నష్టం నిలబడి వాళ్ళందరినీ క్రైస్తవుని సిద్ధపరచాలా ఈ సత్యం వాళ్ళు చెప్పి వాళ్ళు అనేకులు నిలబెట్టి మంచి ప్రాకారం వాళ్ళని బాగా నిలబడి మనం సరిచేయాల గోడలు సరి చేయాలా మట్టపు దేవుని వాక్యం అనే గుండుదానం వేసి వాళ్ళని సరిచేసి ప్రభు పక్షంగా నిలబెట్టాలా అలాంటి సేవలో ప్రభు మనకు నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత మమ్మల్ని కాపాడిన ప్రభు మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకైనా నీకు ఎంతో వందలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకోవడం మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీరు సిద్ధపడాలా ప్రభావ ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారైనా వాళ్ళందరికీ మీరు సువార్త ప్రకటించాలా ప్రభావ నైనా ప్రాకారం దిట్టుపరిస్టే పెద్దలేని సొని నిలబడాలా ప్రభావ మీరు అన్నారు ఎవరిని చూసినా ఎవరికి కనిపిస్తులేరు కాబట్టి మేమున్నాం ప్రభా అయినా మేము మీకు కనిపించాలా ప్రభ నైనా మేము నేను ఏం చేయాలా ప్రభావ ఆ వార్త మా జీవితంలో నెరవేరదు కాక ఐ రిసిబిట్టి ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను హృదయంలో ప్రవ్వా ఆ ప్రాకారాల మధ్యలో నేను ఉన్నాం ప్రవ్వా నేను నిన్న ఆ రీతిని చూస్తున్నాం ప్రభావా గోడలను దిట్టపరుస్తా ప్రభావా పాకాలను సరి చేస్తా ప్రభావా నాకు అవకాశం ఏ ప్రభావ నేను ఆ రీతిని నడిపించు ప్రభావా మీ ఉగ్రత వాన్ని కుమరించదు ప్రభావా ఆనాడు మోసే అడ్డుపడిన ప్రభావ ఈ రోజు ప్రభావ మోసే లేడు ప్రభావ నేను ఈ స్థాయి మోసే మీ పాదాలు కొట్టుకుంటున్నాం ఆయన ఓ ప్రభా కొంతకాలం అవకాశం ఏమి ప్రభావ మా దేశాన్ని మేము మా దేశాన్ని రక్షణ నడిపించుకోవాలా ప్రభావ నైనా మీరే సమయం ఏమని ప్రభావాడు మోసేపోయి ప్రయచితం చేసింది ప్రభావ తెగులు ఆగిపోయింది మేము కూడా ప్రభావ అనేకరు వాక్యను ప్రకటించి పాప నుంచి వాళ్ళకి విముక్తి కలిగించాలా మీరే విముక్తి కలిగించే వారిని పాప క్షమాపణ ప్రభా ప్రకటించాల అందరూ మారుమే రక్షింపబడలాగన మేము వాళ్ళకి ప్రభా మీ వాక్యం ఆ రీతిగా ప్రభావ మాకు అవకాశం ఈ ప్రవ్వా అనేకులు ప్రభావ నశించుకోకూడదు అందరూ రక్షింపబడాలా అలాంటి నడిపించిన ఆ రీతి అవకాశం ఈ ప్రభావ రీతి మమ్మల్ని నడిపించి ప్రవ్వా మేము ఎక్కడ బొమ్మంటే మేము అక్కడికి పోతాం ప్రవ్వా మీరే మమ్మల్ని బలపరిచి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకోండి ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరినీ ఆశ్రంచి జీవించండి మీ నూతనమైన కృప నూతన అభిషేకం అనుగ్రహించండి ప్రభావ ఇంకా ఎంతమంది రాదు ఆ కుటుంబంలో మీరు ఆశ్చర్యం బలపరచండి ప్రభ ఈ నెల ప్రభావ ఎల్లుండి ప్రభావ బేస్తారం రోజు ప్రభావ ట్రైబల్ ఆ ఛత్తీస్గఢ్ అయిన ప్రాంతాన్ని కుంటనే ప్రాంతానికి మేము ఉత్తంగా ప్రభు అయినా మీరే మాకు సహాయకులు నడిపించి మనం ప్రార్థిస్తాం యువకులు మధ్య ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం నైనా జీవ వాక్యం ప్రకటిస్తున్నాం ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రభు గొప్పదేవ మనం తప్పించే గొప్ప దేవుడు ప్రభావానికి వందనాలు ఇస్తాయా సమస్త ఘనత మైమలికి చేసి మేము వ్యాపింపజేయాల ప్రభావ పరిగెత్తించాలా ప్రభావ మీ మైం అక్కడ దిగాల ప్రభ మీ సన్నిధి మాకు తోడించాలైన విశేషంగా అద్భుతం జరగాల చీకటి దురాత్మ అందకార దుష్ట శక్తులు ఏసు పాతలను బంధించమని ప్రార్థిస్తాం మీరు హళదూయ మనుషులు విడుదల పొందాలా సమాధానం ఉండాలా ప్రభ అనేకులు మీ వెలుగుని చూడాలా ప్రభావ చీకటి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చేసే వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేరే కాక ఏసుక్రీస్తు నామంలో మీరు అద్భుతాలు జరిగించండి వాళ్ళందరినీ బలపచ్చి మా కుటుంబాల అందరి చుట్టూ రైతులు అందరి చుట్టూ టీంలో ఆ ట్రైబల్స్కి వెళ్తున్న వాళ్ళ కుటుంబాల అందరి అగ్ని కంచి పెట్టండి ఫ్యాన్ చుట్టూ అగ్నికరించి ఉద్యోగ స్థలాలు మీరు సాయపండి లీవ్ చేసినందుకు కార్యం జరిగించడంతో ఆదేశమైన దేనికి వస్తారు ఆపరేషన్ సక్సెస్ జరిగించాను ఎంతో వందలు అర్పించుకుని థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ వందలు వందనాలు ప్రభావ నీకే వందనాలు అర్పించుకున్న రీతిగా శాంబ్రదా గురించి ప్రాదేశమైన కాలుకు దెబ్బ తెలియని ప్రవ్వ మీరు పాకాన్ని ప్రభావ పెడిన స్వస్థ పచ్చమని ప్రాద్య ఒక వాపులను తొలి గద్దీస్తున్న మీ ఆ వాపుతున్న డీ మెన్స్ని గద్దిస్తున్న శరీరం నుంచి బడికినా వాకు ఇప్పుడే బిడ్చిపెట్టి బడికినా నొప్పిని గద్దిస్తాం ఏసు తీస్తాం శరీరం నుంచి బడికినా ఏసుక్రీస్తుని ఆజ్ఞాపిస్తున్నాం ఆ గాయాలు తాకండి మీ జీవాన్ని పోస్తున్నాం ఆ గాయంలో ఏసు తీస్తున్నాం సంపూర్ణ సమృద్ధిమైన జీవం మీ ప్రభా బిడక్ని ప్రకటిస్తున్నామని ఏ శ్రీ తీస్తున్నాను మీరే మంచి నడవాలా ప్రభావ చక్కగా వేసిన నడవాలా గంతులు వేయాలని శృతించాలా మీ సువార్థ చెప్పాలా ప్రభ ఆయన మీరే అగ్ని కంచి వేసి ప్రభావ మీరే బలపచ్చి ప్రతి చోట మీకు శాస్త్ర పెట్టి మీరు ఆకు శ్రద్ధ పంచుకోమని పరిశుద్ధ నామూల ప్రార్థికాంకం అండి పశుధర హిమల దేవా కృపల తండ్రి దేవాళ వందనాల ప్రభా కృతజ్ఞత భగ సర్వ శక్తి మంచుల సర్వాధికారి నీకే వందనాల ప్రభువ వైలా కూడిన వైద్య గొప్ప దేవా నీకేస్తూ ఉన్న దేవా ఇసు ప్రభా మరి వాక్యం చేతి ప్రభా ప్రతి విషయంలో మాట్లాడుతూ వస్తున్నందుకు నీకు వందనాల ప్రభా ఎవ్రీడే ప్రభా మమ్మల్ని బలపరుస్తూ ప్రభా మమ్మీ ప్రభా ఎంతో బలపరిచే ప్రభాని యొక్క స్వరం వినిపింప చేసినందుకు నీకు వందనాలే తండ్రి దేవాయసభ మేము ఎవరిడే ప్రభాని సత్యాన్ని అన్నికలకు మేము ప్రకటింపచేయాలి తండ్రి దేవాయస్రభ ప్రతి వారి కోసం కూడా ప్రభావ మేము భారంగా ప్రార్థించాలి తండ్రి దేవాయస్రభా జనాల పట్ల కనీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయస్రభ మరి ప్రతి వారికి వెళ్ళిన ప్రభాని యొక్క మేము ప్రకటింపచేయాలి తండ్రి దేవాయస్రభ మరి ఆ కాలంలో కూడా ప్రభావ మరి మోస ప్రభాని సన్నిధులు ఎంతో మూర తండ్రి ఆ యొక్క తెగుడు ఆపివేసే మరి దేవాయసు ప్రభా మరి ఈ రోజు ప్రభా మరి నీ యొక్క సన్నిధుల ప్రభావం ప్రార్థం తిరిగి ప్రతి దేశానికి కాపాడండి ప్రభా రక్షించండి ప్రభా దేవాయప్రభ వారికి ఒక అవకాశం ఇవ్వండి ప్రభా దేవాయ ప్రభ సత్యం వినాల ప్రభా దేవాయస్రబం మళ్ళీ అలాంటి బిడల్ చేత ప్రభావ మరి మీరు ప్రభ వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మనం ప్రార్థిస్తుంటండి దేవాయత్స ప్రభ ఎవరైతే ఉన్నారో ప్రభావ వారి దగ్గరికి మమ్మల్ని నడిపించని ప్రభాన్ని సత్యాన్ని ప్రకటింపచ్చడానికి తండి దేవాయస ప్రతి దేశానికి కాపాడండి రక్షించండి ప్రభా కనికరించని ప్రభా నీ కేస్త అవుతాం నీకు వెళ్ళాలండి దేవాయత్స ప్రభా దేశం మధ్య శాంతి సమాధనం ఐక్యత దయచని ప్రభా దేవాయప్రభ నీ యొక్క ఉగ్రత ప్రభ వారి మీద రాకుండా ప్రభ కనికరించమని ప్రార్థిస్తుందండి దేవాయత్స ప్రభావ వారికి అవకాశం ఇవ్వండి ప్రభావ ప్రతి బిడ్డ కూడా ప్రభా ఏ ఆత్మ నశించుకోవద్దని మరి మేము భారంగా ప్రార్థన చేయాలి కాబట్టి ప్రభాజుకోవడానికి వారిని కాపాడమని ప్రార్థిస్తుంది తండీ దేవాయత్స ప్రభావ ప్రతి దేశానికి ప్రభా మరి ప్రతి ప్రజలను కూడా ప్రభా వాళ్ళకు వచ్చిన ప్రతి రోగాల ప్రతి వేదన ప్రతి దుఃఖం నుంచి వోడలా దాయించని ప్రభ దేవాయప్రభ నష్టంతో వారిని తాకిముట్టి స్వస్థపరిచని ప్రభా దేవాన్ని నీకేస్తూ నీకే ఉండాలి తండి దేవాయ ప్రభా మేము వెళ్తాము ప్రభాని సత్యాన్ని మేము ప్రకటింప చేస్తాం ప్రభా మమ్మల్ని నడిపించని ప్రభా దేవా ప్రభాని యొక్క దృష్టికి ప్రభా మేము కళ్లకు కనిపించాలి ప్రభావ దేవాయసు ప్రభావ విధంగా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తుంది దేవాన్ని నామానికి మాయమత ఇచ్చే వారి మేము జీవించడం మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయస్రభ ఎప్పుడైతే ప్రభా నీ యొక్క మైమ తీసుకొస్తామో ప్రభా నీ హృదయాన్ని మేము సంతోషపరిచిన వరం అవుతాం ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ కోసం ప్రభా మేము భారంగా ప్రార్థించాలండి దేవాయత్స ప్రభ ఈ లోకరీతగా మేము జీవించడానికి వీలదు ప్రభా ఈ లోకాన్ని మేము ధృవీకరించుకుంటాం ప్రభా దేవాయత్స ప్రభా కేవలం ప్రభా ఆత్మీయమైన జీవితంలో నడిపించండి ప్రతిరోజు ఇక్కడ ప్రభా ఆత్మీయులో ప్రభా మేము కాన్షియస్ గా ఉండి ప్రతిదీ తెలుసుకోవాలండి దేవాయత్స ప్రభా మరి మీరెమ్మకు సాయపడమని ప్రార్థిస్తాం ప్రభా దేవాయతు ప్రభ ప్రతి వాక్యం కూడా ప్రభ ఎంతో జీవం ఇచ్చింది కాబట్టి ప్రభ ఆ జీవమైన వాకు ప్రభా అనేకులకు మేము ప్రకటింప చేయాలండి మాలో పెట్టడానికి వీలదు మా నుంచి ప్రభా సత్యం అనేకులకు బయలుపరచబడాలి ప్రభావ దేవాయస ప్రభా అప్పుడే కదా ప్రభ నీ నామని మరింపల్చిన వరం అవుతుంది దేవాయతు ప్రభా మరి మీరు మాకు సహాయపడమంటూ ప్రార్థిస్తుంది దేవాయతు ప్రభ ఎంతమంది ప్రభ ట వెళ్తున్నారు ప్రభా నీ యొక్క వారి నందరిని కూడా ప్రభా మీరు చూడ నడిపించండి గా దభ ఆ యొక్క ప్రభా ఆ చేసేవాళ్ళు వారికి దొరకాలి ప్రభా అక్కడ మొత్తం సమాధానం పరచండి ప్రభా దేవాయ ప్రభాని యొక్క దూతల్ని కాపుదలకు దాయించండి ప్రభా వారి కుటుంబాన్ని రక్షించుకొని ప్రతి దేశంలో దేవా అనేకులకు ప్రభా వారిని యొక్క వెలుగు చాటించడానికి ప్రభా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ప్రభాని యొక్క దూతల్ని కాపుదలగా దాయించని అనేకాత్మల రక్షణకి రావాలి ప్రభావ వాళ్ళు వెలిగింపబడాలి ప్రభా దేవాయ ప్రభా సాక్షి బిడగా నిలబెట్టుకుని దేవ ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభ సమాధానం కలిగి రావాల్సిందే ప్రభ దేవను గొప్ప కార్యం జరిగించి ప్రభా నీరు అక్కడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభ నీ యొక్క పనిలో మేము నిగ్రహం అయిపోవాలి తండ్రి దేవ ప్రతి ఆత్మ కూడా ప్రభా నీ చెత్త అప్పగిస్తూ ప్రభా మా ఆత్మను ప్రభా నీ చెత్త అప్పగిస్తూ మరి మీరే మాకు తోడ ఇం అనిపిస్తారని హెచ్చుకు నామంలో ప్రార్దర్శండి దయచేయండి ప్రభా దేవం మీకు ఎంతో వేలది వందనాలు ప్రభా జీవ వాక్యం రాజే అలియ మీ నామం కొరకే ప్రభ ప్రయాసిన ప్రతి ఒక్క బిడ్డకి ఆ యొక్క వాక్యం చేత ప్రభ మీ నామం ను ఓ ప్రభం మీందుకు నడిపించండి ప్రభ దేవం మీకే వాహనాలు ప్రభ ప్రతి ఒక్క ప్రయాసాన్ని మీరు చూసి ఆశీర్వదించి ఫలింపు అబ్బులు దయచేయమని యేసు క్రీస్తు నామం ప్రారంభిస్తాం తండ్రి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేవీ పెం రూపంలో ప్రదర్శిస్త కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన కాక ఆ రీతిగా మన ఫ్యామిలీకి ఆ ట్రైబల్స్ ఉన్న కుటుంబాలకు అందరికీ తోడైన కాక ఆమె ప్రెసిడెంట్ అందరికీ